ప్రార్థిద్దామండి అందరు కళ్ళు వేసుకుంటే ప్రార్థిస్తాం పరిశుద్ధుల బుక్ తల్లి ఏసయా మీకు వదనాలనైనా సర్వోన్నతుడ సమస్త సృష్టి మూలకరకులు మా దేవా మీకు ఎంతో వాదనాలనైనా ప్రభావ ఈ యొక్క ప్రాంతానికి మీరు మమ్మల్ని నడిపించిన ముఖ్యంగా ప్రభావ ఇక్కడ అనేక మంది మీ యొక్క వాక్యాన్ని వినడానికి ప్రభావ ఎంతో ఆసక్తితో మీ సరీదికి వచ్చినారు ప్రభా వారి హృదయాలను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగానైనా మీ యొక్క చిత్తానుసారంగా మమ్మల్ని అందరినీ నడిపించినారు ప్రవ్వా ఇది కేవలము మీ వలనే కలిగిందని మేము విశ్వసిస్తాం ఆయన ఇది మనుషుల తలంపు కానే కాదు నాయన కాబట్టి ప్రవ్వా మా మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి ప్రవ్వా ఏ విషయాలు మీ నుంచి నేర్చుకోవాలనో మాకు అవి మా బృదలలో తండ్రి వాటిని మేము భద్రపరచుకోవాలా వాటిని మేము జీర్ణం చేసుకుని అవలంబించుకోవాలా మరి విశేషంగా అనుభవపూర్వకంగా వాటిని ప్రకటించలాగిన మమ్మల్ని మీ కొరకు సాక్షిల్ నిలబడి పెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తల్లి హేసు క్రీస్తు నామం మీకందరికి వందనములు ముఖ్యంగా పాస్టర్ గారు బేతలు ప్రార్థన మందిరపు పాస్టర్ గారు ఏనోష్ మరియు సుదర్శన్ గారు మరియు సుజిత్ గారు వీరందరికీ ఏసుక్రీస్తు నామం వందనములు మరియు విశేషంగా నన్ను ఇంత ప్రాంతానికి తీసుకుని వచ్చిన దిలీప్ కేవలం అతని అతను పిలవడం వల్ల ఇక్కడ రావడం జరిగింది కాబట్టి అతనికి తన కుటుంబానికి నేను వదనాలు చెబుతున్నాను వాక్యాన్ని ధ్యానించకముందు నాతో పాటు ఇంకొక సహోదరుడు వచ్చిన్నాడు డాక్టర్ సంపత్ కుమార్ ఇతను సికింద్రాబాద్ వైఎంసిఏ సెక్రటరీ లాగా పనిచేస్తున్నారు అతను చిన్నగా తన సాక్ష్యాన్ని పంచుకుంటాడు దాని మనం తిరిగి వాక్యంలోనికి వెళదాం ప్రభునాములో మీ అందరికీ శుభములు ఎందుకనగా సంఘపక్షంగా ఇండియా మిషన్ స్థాపించటము దాన్ని నిర్వర్తించటము ఆ రీతిగా అనేక గొప్ప సంఘాలు అనేక విశ్వాసులను సిద్దపరచినటువంటి ఆ సంఘానికి ప్రధమంగా మరి ఈ యొక్క ప్రాంతానికి మా యొక్క దిలీప్ ద్వారా మా యొక్క గురువులు ప్రొఫెసర్ చంద్రశేఖర్ గారి ద్వారా మరి నేటి రాత్రికాల సమయంలో మీ అందరికి సమక్షంలో మరి యొక్క దేవుడు చేసినటువంటి అద్భుతాలు లేక సాక్ష్యము చెప్పుటకిచ్చినటువంటి తరుణాన్ని బట్టి మరి ఒకసారి మీ అందరికీ నా యొక్క కుటుంబ పక్షముగా మరియు నేను పనిచేస్తున్నటువంటి వైఎంసీస్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ సెకండ్రాబ్యాడ్ తరఫున అంతేకాకుండా తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మరి మీ మధ్యలో ఉన్నాను మరి ఇటీ తరుణం ఇచ్చినప్పుడు మీ అందరికి వందనాను నా కుటుంబ పక్షంగా దేవుడు చేస్తున్నటువంటి అనేక మేళ్లను బట్టి ఒక సాక్ష్యాన్ని నేను పంచుకోవాలని ఆశిస్తున్నాను అదేమనగా తొంభై సంవత్సరము ఇదే మాసం డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖున నా యొక్క వివాహం జరిగింది నా భార్య మరి అంతరిక్ష పరిశోధన సంస్థలో ఒక పెద్ద సైంటిస్ట్ గా ఇంజనీర్ గా తను పనిచేస్తుంది ఆ తర్వాత బాబు పాప ఇద్దరు మాకు పిల్లలు రెండు వేల ఆరో తనకు క్యాన్సర్ వ్యాధి సోకినట్టుగా మరి ఆ యొక్క వ్యాధి సోకినట్టుగా మరి డాక్టర్స్ నిర్ధారణ చేసినారు అతి నిర్ధారణ తర్వాత మరి అనేక డౌట్స్ లేక మరి ఆమలో ఒక విధమైనటువంటి బాధ కలిగింది అయితే పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఒక హాస్పిటల్ వాళ్ళు చెప్పారు ఏమని అంటే ఒక నెల మాత్రమే బ్రతుకుతుంది నెల ఎక్కువ బ్రతకదు అని డాక్టర్స్ నిర్ధారణ చేసి మా యొక్క హాస్పిటల్లో మరి ఫారినర్స్ వస్తారు ఆ యొక్క టీం అంతా మరి పరీక్షలు చేసి మరి అది పరీక్ష తర్వాత ఎగ్జామ్ చేసి తనకు సంబంధించినటువంటి పరీక్షలన్నీ నిర్వర్తిస్తారని చెప్పారు అటు సమయంలో మనకుండేటువంటి విశ్వాసం ఏ రీతిగా ఉంటుందో మీరు ఆలోచన అప్పుడు నా యొక్క భార్య ఆ యొక్క డాక్టర్తో డాక్టర్ నాతో చెప్తా విని ఆమె ముందుకు వచ్చి డా మీరు చెప్పేది నేను నమ్మను నేను ఒక నెల మాత్రం కాదు ఎక్కువ కాలం బతుకుతాను అనే ఒక దృఢ నిశ్చేతతో తను ఆ డాక్టర్ కు సమాధానం చెప్పింది ఆ రీతిగా మరి తన హాస్పిటల్స్ వాళ్ళు అక్కడ వ్యతిరేకించినారు అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడానికి వేరే యశోదా సెకండ్ బ్యాడ్ హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ మరి కొన్ని ఆపరేషన్స్ జరిపించి తర్వాత కీమోథెరపీ రేడియేషన్ ఈ రీతిగా ఆమెపై ఒక ఆరు సంవత్సరం వరకు ఇదే ప్రక్రియ కొనసాగించినారు కానీ ఆమెలో ఉన్నటువంటి విశ్వాసము చాలా బలపరితమైనది ఎందుకంటే ఒక క్రైస్తవ విశ్వాసిక ఏ రీతిగా ఉండవాలనో జీవితంలో దేవుని వాక్యం ద్వారా కుటుంబ ఎదుగుదలలో లేక దేవుని ప్రేమలో ఉంటున్నటువంటి వారికి ఇది ఒక నిదర్శనం ఒక చిన్న పిల్లలు పెంచుతూ మాతో ఆ యొక్క కుటుంబంలో ఉంటూ తనకున్నటువంటి ఆశ దేవుని పట్ల ఉన్నటువంటి ఆ యొక్క అన్యోనితమైనటువంటి సంబంధము సహవాస విశ్వాసముతో దేవుని ప్రేమ ఆ యొక్క స్వరూపంతో తన డ్యూటీ కొనసాగిస్తూ ట్రీట్మెంట్ పొందుతూ కుటుంబంలో మాతో ఆరు సంవత్సరం వరకు జీవించినట్లుగా నేను చెబుతున్నాను ఎందుకనగా ఆమెకు ఆ యొక్క డిపార్ట్మెంట్ వారు సెంట్రల్ గవర్నమెంట్ అది ఒక కోటి రూపాయల వరకు ఆమె ఉద్యోగరీత్యా ఆ డిపార్ట్మెంట్ వారు శాంక్షన్ చేయటం జరిగింది కొన్నిసార్లు అయితే ఒక ఇంజక్షన్ ధర వచ్చేసి మూడు లక్షలు ఉండేది అయితే మాకు వ్యక్తిగతంగా ఎంత ఖర్చైనప్పటికీ ప్రభుత్వ ఆ రీతిగా ఇవ్వటం అనేది అది మరి సెంట్రల్ గవర్నమెంట్ లో ఇంతవరకు నేను చూసినంత వరకు ఇవ్వలేదు దేవుడు చేసినటువంటి మేళ్లు ఆ రీతిగా ఉంటాయి ఎప్పుడైతే దేవునిలో మనం జీవిస్తామో దేవుని పైన మనం ఆధారపడతామో దేవుని కొరకు మనం జీవిస్తామో దేవుడు ఆ రీతిగా ఆయన యొక్క ప్రేమను కుటుంబముల పట్ల వ్యక్తుల పట్ల విశ్వాసుల పట్ల చూపిస్తున్నాడు ఈ రీతిగా జరిగిన ప్రక్రియలో ఆమె ఎప్పుడు కూడా ధైర్యంగా చాలా మంది క్యాన్సర్ అంటే భయపడతారు ఇంకా నిరాశనే ఎక్కువ ఉంటుంది ఆశ కంటే ఎక్కువ అట్లాంటి నిష్వలో తను ఎల్లప్పుడు కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి వచ్చిన వారందరితోనూ ధైర్యంగా మాట్లాడుతూ మరి మా గురుల వారు అనేక నా యొక్క గృహాన్ని దర్శించి ప్రార్థించటం అదే రీతిగా అన్ని చర్చెస్ వాళ్ళు కూడా మా యొక్క కుటుంబాన్ని దర్శించి ఆమె హాస్పిటల్స్ కూడా వచ్చి ప్రార్థించటం జరిగింది ఎందుకని చెప్తున్నానంటే ఒక విశ్వాసి ఒక కుటుంబంలో ఒకరికి జరిగినటువంటి ఈ రీతి ఒక విపత్తు అనుకోండి ఒక బాధ హానికరము లేక ఈ విధంగా జరిగినప్పుడు మరి మనము విశ్వాసంగా ఇతరుల కుటుంబాలను ఇతరులను దర్శించటము అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థించటము అవిశ్వాసులైనటువంటి వారిని బలపరచటంలో ఒక విశ్వాసం కలిగి ఉంటాము ఈ రీతిగా జరిగిన క్రియలో ఎన్నో విధమైనటువంటి మాకు ఆ యొక్క వస్తున్నవి నాలో ధైర్యం మాత్రం నేను కోల్పోలేదు ఎందుకనగా దేవుడు మాతో ఉన్నాడు పిల్లలు చిన్న వారు నా ఉద్యోగరీత నేను పనిచేస్తున్నప్పటికీ మరి దేవుడు చేసినటువంటి మేల్లు అనేకము మరి ఆ రోజులలో నాకు నన్ను గమనించినటువంటి మా గురుల వారు కూడా ఈ దినం వరకు నేను చెప్పగలను ఎందుకంటే దేవుడే మరి నన్ను సృష్టిస్తాడు ఈ యొక్క భూమి మరి దేవుడే కాపాడతాడు దేవుడే మళ్ళీ తీసుకు వెళ్తాడనే ఆ యొక్క నిశ్చేత ఎందుకంటే ఆమెకున్న విశ్వాసాన్ని బట్టి నేను బలపడ్డాను అదే రీతిగా అనేకులు కూడా నా యొక్క సాక్ష్యము దేవుడు చేసినటువంటి మేల్లు పిల్లలు ఇప్పుడు మరి వాళ్ళు అప్పుడు హై ఉన్నారు ఇప్పుడు పీజీ డిగ్రీ స్టాండర్డ్ లో ఉన్నారు బాబు పాప ఎప్పుడు కూడా వాళ్ళు ఇప్పటి కూడా నా పిల్లలు అధైర్య తల్లి లేదు ఆ లోటు లేదు ఎందుకంటే దేవుడు ఆ యొక్క ఆ రీతిగా మమ్మల్ని నడిపిస్తున్నాడు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మరి డాక్టర్స్ ద్వారా గమనించింది డాక్టర్స్ కూడా కొన్నిసార్లు వాళ్ళు వాళ్ళలో ఒక విధమైనటువంటి ఆలోచన కనపడింది అన్యులు అన్యులు అన్నటువంటి డాక్టర్స్ కూడా ఎట్లా జరిగింది ఈ విధంగా ఒక్కటే నెల కదా ఆమె బ్రతకాల్సింది ఆరు సంవత్సరాలు ఎట్లా బ్రతకగలిగింది ఇంత ధైర్యంగా ఎట్లా ఉండగలిగింది ఏంటిది ఆ మహ్యం ఏంటిది నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే మనము మన ప్రభుత్వ యేసుక్రీస్తును నమ్మి విశ్వసించి ఆయనలో జీవిస్తామో దేవుడు మనలో ఉండి మనల్ని జీవింపచేస్తూ ఉంటాడు అట్టి యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవునికి నేను ఎల్లప్పుడూ జీవితాంతము దేవునికి నేను రుణపడి ఉంటాను ఈ రీతిగా దేవుడు మా యొక్క కుటుంబం బలపరిచి ఆమె ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ నా మరి ఆమె క్యాన్సర్ తో చనిపోలేదు జాండీస్ ద్వారా చనిపోయినట్టుగా నిర్ధారణ జరిగింది ఆ చివరి క్షణం వరకు కూడా తను సంతోషంగా తను దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని యొక్క విశ్వాసంలో కొనసాగుతూ మరి తన జీవితాన్ని గడిపినట్లుగా చెప్పగలను ఎందుకనగా మరి అనేక మంది మరి ఒక విధమైన బాధపడుతూ ఉంటారు కానీ ఎల్లప్పుడూ సంతోషంతో ఉంటూ దేవుని వాక్యం ఏడల ఆనంద భలతులమై ఉంటూ దేవునికి ఎల్లప్పుడు అది మరణమే కానియండి జననీయమే కానియండి మరి ఏ వ్యాధి ఉన్నప్పటికీ దేవునికి వందనస్తులమై ఉండాలి ఎందుకనగా ఆయనే మన పరమ తండ్రి ఆయనే దేవుడు ఆయన నామములకి మహిమ ఘనత ప్రభావములు చేను మీ అందరికీ వందనాలు దేవుని వాక్యాన్ని మనం ఇప్పుడు కొంచెం ఓపికతో మీరు సహించాల్సింది నా కోరిక ఎందుకంటే ఎంతో దూర ప్రాంతం నుంచి వచ్చింటున్నాం కనీసం ఒక సంవత్సరం నుండి ఈ ప్లాన్ ఉంది ఇక్కడికి రావాలని దిలీప్ చాలా కాలం నుంచి ఇక్కడ నన్ను ప్రయత్నించాడు కానీ లాస్ట్ ఇయర్ నేను రాలేకపోయినాను కానీ ఈ సంవత్సరం రావాల్సి వచ్చింది ఇది కేవలం దేవుని యొక్క ప్లాన్ అని నేను విశ్వసిస్తున్నాను దేవుని వాక్యాన్ని మనం చూడబోతుండగా ముఖ్యంగా కల్లం బైబుల్ ప్రొఫెసింగ్ మినిస్ట్రీస్ అన్న ఒక సంస్థ తరఫున నేను మీ సన్నిధికి వస్తున్నాను ఇక్కడ కళ్ళం అనగా ఏంది అని అనేక మంది అడుగుతా ఉంటారు నేను హైదరాబాద్ లో ఉండే వాళ్ళకు అది అర్థం కాకపోవచ్చు కానీ గ్రామాలలో ఉండే వాళ్ళకి ఎందుకు అర్థం కాదు ఖచ్చితంగా అర్థం అవుతుంది అంటే ఏంటి చెప్తే అది ధాన్యాన్ని నూర్చి కళ్ళంలో పోసుకుంటారు దాని పొట్టును కళ్ళము బయట పడవేసి కాల్చి కదా మీకు తెలుసు అది ఏషయా గ్రంథంలోని ఒక వాక్యాన్ని నేను చూపించాక మనము ఈ యొక్క దీన్ని ఏమంటారు యూత్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కదా ఇది అంటే మీరంతా యూత్ అన్నట్టు ప్రభునందు మీరంతా ప్రభునందు యూత్ అని విశ్వసించాలి మీరు పక్షిరాజు యవనం వంటి యవనన్ని మనకి ఇస్తాను ప్రభు కదా అది వాగ్దానం ఆ వాగ్దానం పట్టుకొని మనము ముదిమి వచ్చి వరకు ఎత్తుకుని నడిపించే గొప్ప దేవుడు కాబట్టి మనము వృద్ధాప్యంలో కూడా పసిపిల్లల ఆయన సన్నిధిలో మనం ఉంటామన్న విశ్వాసం మన ప్రభు నడిపించాల కాబట్టి ఏషయా గ్రంథము ఇరవై అధ్యాయము పదవ వచనంలో ఈ కళ్ళానికి సంబంధించిన ఒక వాక్యాన్ని మీకు చూపించినప్పుడు ఎందుకు అటువంటి ప్రేరేపణ ప్రభు నాకు ఇచ్చేడు ఈ యొక్క ప్రవచనాత్మకమైన ఈ యొక్క సంస్థని ఎందుకు మేము ఏర్పరచుకున్నాము ఇది ప్రభు వల్ల కలిగిందని నేను విశేషిస్తున్నాను పదవ వచనంలో ఈ యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం చూడండి ప్రభు మాట్లాడుతున్నాడు ఈ వాక్యం నేను నూర్చిన నా ధాన్యమా కాబట్టి మన ప్రభువే ధాన్యాన్ని నూర్చేవాడు అన్న విషయాన్ని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈ ధాన్యము ఎవరు అంటే నీవు నేనే రక్షింపబడ్డ వారిని ధాన్యంతో పోలుస్తుంది దేవుని వాక్యం కాబట్టి నేను నూర్చిన ధాన్యమా అంటే మంచిగా తయారు చేసుకున్న విత్తనమా అని అర్థం మనమందరము దేవుని అందు మంచి విత్తనాలుగా తయారు అని ఈ వాక్యం సెలవిస్తుంది తర్వాత చూడండి నా కాలంలో నూర్చబడిన కాబట్టి నా కళ్ళంలో నూర్చబడిన దాన నూర్చబడిన వాడా రక్షింపబడ్డ వారం అందరము ఆయన కళ్ళంలో నూర్చబడ్డ వారం అంటే ఒకప్పుడు మన మీద తొక్క ఉండే పొట్టు ఉండే అంటే అది పాపపు జీవితానికి సాదృశ్యము పాత జీవితానికి సాదృశ్యము లోకాధితమైన జీవితానికి సాదృశ్యం కానీ ఆ తొక్కను మన ప్రభు తీసేసి నూర్చుకున్నాడు ఆయన సన్నిధిలో ఆ నూర్చబడిన ఎవరు ఇస్రాయేల్ దేవుడు సైన్యులకు అధిపత్యకు యోహో నేను విని సంగతి నీకు తెలియజేచ్చున్నాను ఒక విషయాన్ని ప్రభు జ్ఞాపకం ఇక్కడ కళ్ళంలో నూర్చబడ్డ ధాన్యం మనం కాబట్టి మనకు ఒక విషయాన్ని తెలియజేయబోతున్నాడు దేవుడు ఈ రోజు నువ్వు నిజంగా నూర్చబడ్డ ధాన్యం అయితే ఈ విషయం నువ్వు తెలుసుకోవాలి ఎందుకంటే ప్రభుని తను మాట్లాడాలనుకుంటుండే ఈరోజు అనేసి ఇంతకాలం మాట్లాడలేదా ఖచ్చితంగా మాట్లాడింది దేవుడు ప్రతి ఆదివారం మాట్లాడుతున్నాడు ప్రతి రోజు మాట్లాడుతున్నాడు మీరు టీవీ ముందు కూర్చుంటే దేవుడు మాట్లాడుతున్నాడు మీరు రహస్యంగా ప్రార్థన చేస్తున్నప్పుడు మీతో మాట్లాడుతున్నాడు మీరు వాక్యం చదువుతూ మాట్లాడుతున్నాడు అనేక పద్యాయులు ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు అనాది కాలం నుండి కాని యాగోబురాసిన పత్రికలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మీరు వింటున్నారే గాని వాటిని గ్రహింపలేని స్థితిలో ఉన్నారు పైగా మీరు వాటిని మరిచిపోతున్నారు మీరు వాటిని జ్ఞాపకం చేసుకుంటలేరు అన్న హెచ్చరికని అక్కడ మనకు చూపిస్తుంది ప్రభు ఈ ప్రశ్న కొంత కఠినంగా ఉంటుంది కానీ ప్రేమతో వేస్తున్న ప్రశ్న పోయిన వారము మీరు విన్న వాక్యము మీ హృదయంలో ఉందా ఇరవచ్చు పోయిన ఆదివారము మీరు విన్న వాక్యం మీ హృదయంలో రోజు మీరు ఏ సంగస్థలైనా కావచ్చు మీరు ఎక్కడైనా వాక్యం వినివచ్చు మీరు వింటున్న వాక్యాలు మీ హృదయంలో భద్రపరచబడుతున్నాయా వినట కదా విశ్వాసం కలుగుతుంది మీ హృదయంలో ఆ యొక్క ఆ వాక్యము భద్రపరచబడకపోతే విశ్వాసం ఎక్కడి నుంచో మీకు వస్తుంది కాబట్టి మీ హృదయంలో ఈ యొక్క వాక్యాలని భద్రపరచుకొని వాటిని వాటి ప్రకారంగా మీరు జీవించినప్పుడే మీ విశ్వాసం బలపరచబడుతుంది మరి విశేషంగా మీ ద్వారా అనేకుల జీవితాలలో అద్భుతాలు చేయబడతాయి కాబట్టి మీరు నిజంగా కళ్ళంలో నూర్చబడ్డ ధాన్యం అయితే ఏం జరుగుతుంది కళ్ళము దేవుని యొక్క రాజ్యానికి సాదృశ్యం దేవుని రాజ్యము పరలోకము సంఘానికి సాదృశ్యం అని బైబిల్ చదివిస్తుంది అంటే చర్చ్ చర్చ్ అనేటిదే దేవుని రాజ్యం అన్న విషయాన్ని మీ కొన్ని చూపించబోతుంది ఈరోజు వాక్యం కాబట్టి ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చిండు అంటే మీరు సులువుగా చెప్తారు నశించిన దాన్ని వెలిగి రక్షించడానికి మనసు కుమారుడు లోకంలోకి వచ్చిండు ఆయన పుట్టుక దానికి సంబంధించింది కదా ఈ లోకం అంతా నశించిపోయింది మనుషులందరం నశించిపోయిన వరం కాబట్టి మనందరినీ వెదగి రక్షించుకోవడం కొరకు ఆయన ఈ లోకంలో వచ్చిండు ఈ లోకంలో పుట్టిండు కానీ మీకు ఒక విషయం చూపించాలా ఆయన పుట్టే సమయానికి ఏం జరిగింది అనేకమైన క్రిస్మస్ పండగలను మీరు మీ జీవితంలో జరుపుకున్నారు అనేక ప్రాంతాలలో మీరు ఈ యొక్క వాక్యాలు వింటున్నారు కానీ ఆయన పుట్టే సమయానికి ఏం జరిగింది అన్న విషయాన్ని మీకు ఒకరు చెప్పబోతున్నాడు ఏషయాకాలం మొదలుకొని అంటే రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నా ఆ ప్రవచనాలు ఆయన పుట్టుగా సంబంధించిన ఐదు ప్రవచనాలు ఇంచుకు మించు ఆయన ఖచ్చితంగా పుడతాడు అన్న ప్రవచనాలు ఏషియా గ్రంథం నుంచి మనం చూస్తాం ఆది కూడా చూస్తాం ఆయన పుట్టుగా సంబంధించిన ప్రవచనాలు ఆది నుంచి మనం చూస్తాం కానీ ఆయన పుట్టే సమయానికి ఇస్రాయల్ ప్రజలలో ఎవరు కూడా గుర్తించలేకపోయినారు ఎవరు కూడా ఆ ప్రవచనాన్ని దృష్టించుకోలేదు కేవలం రెండే కుటుంబాలు రెండే కుటుంబాలు ఆయన పుట్టుకని గుర్తు చేసుకోగలిగినాయి జ్ఞాపకం చేసుకోగలిగినాయి జకరయ ఎలిజబెత్ కుటుంబం ఒకటి యోసెప్ మరియా కుటుంబం ఒకటి ఈ రెండే కుటుంబాలు ఆయన పుట్టుకను జ్ఞాపకం చేసుకోగలిగినాయి ఎవరు కూడా వారికి స్థలం ఇవ్వలేదు క్రిస్మస్ పండుగ వచ్చి తి అర్థం చేసుకోండి ఆయన పుట్టే సమయానికి ఎవరు స్థలం ఎవరు గ్రహించలేకపోయినారు యాచకులు గ్రహించలేకపోయినారు ప్రవక్తలు గ్రహించలేకపోయినారు ఎక్కడో తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు గ్రహించగలిగినారు రాజు కూడా గ్రహించలేకపోయినాడు ఆయన పుట్టుకని ఎవరు గ్రహించలేకపోయినారు కాబట్టి ఎవరు కూడా అతని పుట్టుకను స్థిర సిద్ధపరచలేదు ఈరోజు మీరు మంచిగా పండగలు చేసుకుంటున్నారు క్రిస్మస్ వేడుకలు చేసుకున్నప్పుడు అదేమంటారు మీరు ఉయ్యాల తొట్టి లాంటిది పెడతారు బేబీ జీజస్ ని అందులో పండ పెడతారు మీరు అవన్నీ డ్రామాలు చేసుకుంటారు చాలా మంచిగా ఉంటాయి ఆయన చూడడానికి కానీ ఆయన నిజంగా పుట్టినప్పుడు ఎవరు అతన్ని ఆశించలేదు ఎవరు అతన్ని ఆశించలేదు ఆ ప్రభు ఈ రోజు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మనుషు కుమారుడు తిరిగి భూమి మీద విశ్వాసాన్ని కనుగొనున అయన రెండవసారి తిరిగి రాబోతున్నాడు ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే మొదటిసారి వచ్చినప్పుడు ఇస్రోల్ ప్రజలు ఎవరు గుర్తించలేదు అతన్ని ప్రవక్తలందరూ మర్చిపోయినరు యాచకులందరూ మర్చిపోయినరు మందిరంలో ఆరాధిస్తున్న వారు దేవుని పట్ల ఆసక్తి కలిగిన వారు ఎవరు గ్రహించలేదాన్ని ఆయన తిరిగి రాని ఉన్నాడు రెండవసారి భూమి మీద విశ్వాసాన్ని కనుగొన అన్న ప్రశ్న ఆయన వేసి వెళ్ళిపోయింది ఈ లోకం నుంచి కాబట్టి ఈరోజు మీరు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా ఆయన తిరిగి వచ్చినప్పుడు నిజంగా నాలో విశ్వాసం ఉంటుందా అది మీకు ఒక సవాల్ ఇవ్వచ్చు కాబట్టి దానికి సంబంధించిన విషయాన్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను కొలసిన రాష్ట్ర మనం చూసిన మూడవ అధ్యాయంలో పండగలు నియామక దినములు విశాద దినములు లేక సబాతులు ఇవి రాబో వాటి ఛాయనే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది అన్న వాక్యం మీరు ఎప్పుడు చదవలేదా చదివం కాబట్టి పండగలు నియామక దినములు అంటే మీటింగ్స్ నియామకం అంటే మనం మీటింగ్స్ అరేంజ్ చేసుకుంటాం ఆల్ నైట్ మీటింగ్ అని ఫాస్టింగ్ ప్రేయర్ మీటింగ్స్ అని రకరకాల మీటింగ్స్ పెట్టుకుంటాం ఇవన్నీ ఒకప్పుడు నీడల వంటివి అంటే మన ప్రభు యొక్క నీడ కాని నిజ స్వరూపము మన ప్రభులోనే ఉంది అసలైన పండగ అది అన్న విషయాన్ని మనకు అక్కడ జ్ఞాపకం సరే ఈ లోకాస్తుల కొరకు మనము మన స్నేహితుల కొరకు మన మిత్రుల కొరకు ఎరుగు పొరుగు వారి కొరకు ఇవి ఆచరిస్తున్నాం కానీ అసలైన పండగ నీ హృదయానికి సంబంధించింది ఎందుకంటే ఆయన నీతో పాటు అక్కడ నివసించాలనుకుంటున్నాడు నీతో పాటు అక్కడ బాస చేయాలనుకుంటున్నాడు ఈ రోజు న్యూస్ పేపర్ లో ఉదయం నేను చదువుతున్నాను క్రిస్మస్ పండగ తెల్లవారి ఏం జరుగుతుందని ఒక అన్యుడు ఆ న్యూస్ పేపర్ లో ఒక కాలం రాస్తున్నాడు ఏమనంటే ప్రతి సంవత్సరం తెల్లవారి అంటే ట్వంటీ మార్నింగ్ హాస్పిటల్స్ లో చాలా మంది అడ్మిట్ అవుతారంట హాస్పిటల్స్లో చాలా మంది అడ్మిట్ అవుతారంట ప్రపంచమంతట మీకు ఇప్పటికి అర్థమైపోయింది ఎందుకు హాస్పిటల్స్ అలా అడ్మిట్ అవుతారు క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాడు ఒక అన్యుడు న్యూస్ పేపర్ లో కాబట్టి ఏం జరుగుతుంది పర్లోక రాజ్యం దేనికి సంబంధించింది ఒకసారి చూడండి రోగుల రాష్ట్ర పత్రిక అధ్యాయము రోగుల రాష్ట్ర పత్రిక అధ్యాయం ఖచ్చితంగా మీరు ఇది చదివింటారు ఒక్కసారి కాదు ఎన్నో సార్లు మీరు ఈ ఒక వాక్యం చదివిట్టారు కానీ ఈ రోజు మీరు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోండి రోజు రాష్ట్ర పత్రిక అధ్యాయము పదిహేడవ అధ్యాయం వచనం దేవుని రాజ్యం అంటే ఏంది అంటే క్రైస్తవ సంఘం అంటే ఏంది చర్చ్ అంటే ఏంది దేవుని బిడ్డల సహవాసం అంటే ఏంది అన్నది ఇక్కడ చెప్పవర్తించండి పౌలు ఈ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుధాత్మ ఎందరి ఆనందమునై ఉన్నది కాబట్టి దేవుని రాజ్యము లేక క్రైస్తవ జీవితం క్రైస్తవుల జీవితం విశ్వాసుల జీవితం దేనికి సంబంధించింది ఎందుకు నువ్వు హాస్పిటలైజ్ అవుతున్నావు అంటే నువ్వు ఈ యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుంటలేవు పండుగ చేసుకోవడం తప్పులేదు కానీ ఎందుకు చేసుకుంటున్నావు అన్న విషయం తెలియకపోతే ఖచ్చితంగా అందులో తప్పుంది ఒక అవకాశము అనులకు సువార్త ప్రకటించడం కోరుకు మరి యొక్క అవకాశము ప్రభు గురించి తెలియని వారికి ప్రభు గురించి ప్రకటించడానికి నీకు ఒక అవకాశం మతపరమైన జీవితంలో జీవించే వారి బలహీనత ఇది కొన్ని సంవత్సరాల క్రితము అనేక మంది మిషనరీస్ మన దేశానికి వచ్చి సువార్త ప్రకటించడం వలన మన తాతలు ముత్తాతలు రక్షింపబడ్డవారు వారి వలన మనం రక్షింపబడ్డవారం ఈ రోజు దేవుని సూచిస్తున్నాం ఎంతో సంతోషంగా సమాధానంగా కానీ ఆ మిషనరీస్ కాలం వెళ్ళిపోయి దాని తర్వాత ఎవరు మిషనరీస్ గా తయారు అది జరుగుతలేదు ఈ రోజు కూడా రెండు శాతమే దేవుడి బిడ్డలు ఈ దేశంలో ఉంటున్నారు ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రానికి ముందు కూడా రెండు పర్సెంటే క్రైస్తవులు డెబ్బై సంవత్సరాలకి క్రైస్తవ జీవితము కేవలం రెండు పర్సెంటేనా అంటే ఇది ఫలిస్తలేదు క్రైస్తవ జీవితము ఫలిస్తలేదు అన్నదానికి అది నిదర్శనంగా ఉంది ఆ రెండు పర్సెంట్ శాతం రెండు శాతం క్రైస్తవులు అభివృద్ధి చెందుతలేరు అన్న అది నిదర్శనంగా ఉంది ఎందుకంటే నువ్వు నిజంగా దేవుడి రాజ్యం లాగా జీవించలేని స్థితిలో ఉన్నావు కాబట్టి ఈరోజు నేను మీకు కొన్ని విషయాలు దేవుడి రాజ్యానికి సంబంధించిన విషయాలు చూపించబోతున్నాను నువ్వు నిజంగా రక్షింపబడ్డ వాడవైతే నిజంగా రక్షింపబడిన దానవైతే దేవుని రాజ్యంలో ఉన్నవా దేవుడి రాజ్యము ఏ రీతిగా ఈ రోజు అన్న విషయం మీకు అర్థం కావాలి ఈ రోజు కాబట్టి మొదటిదిగా చూడండి మా సేసు వార్త అధ్యాయము రెండవ వచనం మొట్టమొదటిసారిగా దేవుడి రాజ్యం గురించి ఇక్కడ చెప్పబడింది మూడవ అధ్యాయము మొదటి మూడు వచనాలు దేవుడి రాజ్యము దేనికి సంబంధించింది ఎప్పుడు ఆరంభమై ఆ దినముల బాప్తి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించిన్నది మారు మనసు పొందుడి అని యూదయా అరణ్యంలో ప్రకటించుచుండెను ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యంలో కేక వేయు శబ్దము అని ప్రవక్త అయిన ద్వారా చెప్పబడిన వాడు ఇతడే కాబట్టి బాప్సీ యోహాను ద్వారా ఇది బయల్పరచు పర్లోకరాజ్యము సమీపించినది ఇది రెండు వేల సంవత్సరాల చెప్పబడ్డ వాక్యం ఇది పర్లోక రాజ్యము సమీపించబడినది కాబట్టి మనం అందరం ఏం చేయాలా అని అక్కడ చెప్పబడింది మారు మనసు పొందాలా పాపక్షమాపణ పొందాలా ఇది కేవలం మన ప్రభు మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారానే సాధ్యం వేరే మార్గం లేదు నువ్వు రక్షింపబడాలంటే కేవలము ఆయన మరణాన్ని నువ్వు స్వీకరించాలా రోగి రాష్ట్ర పత్రిక లో ఈ విషయం చెప్పబడుతుంది ఆయన మరణ భూస్థాపన పునరుదరుల నువ్వు పాల్పొందిన వాడవాయి ఉండాలా అందుకే ప్రతిరోజు నీ యొక్క సిలువని మోసుకుంటూ నువ్వు పోవాలా నీ జీవితం నీ సేవ జీవితం నీ నీ విశ్వాస జీవితం ప్రతిరోజు శ్రమలకుండా పోక తప్పదు మనం కాని ఈ రోజు క్రైస్తవ జీవితం ప్రపంచమంతట సుఖానుభవాన్ని ఆశ్రయించింది యాకబ రాష్ట్ర మనం చూస్తాం ఈ వాక్యాలు హెబ్రిల్ రాష్ట్ర చూస్తాం ఈ వాక్యాలు ఒక పూటి కూటి కొరకు తన జ్యేష్ఠతపు హక్కును అమ్ముకున్న ఏషావు వంటి భ్రష్టుడు మీలో ఎవరైనా ఉంటారేమో చూసుకోండి అంటే ఎందుకు ఏషావు సుఖాన్ని ఆశ్రయించండు యాకబు శ్రమని ఆశ్రయించండు క్రైస్తవ జీవితం రోజంతా ప్రపంచమంత సుఖాన్ని ఆశ్రయించింది సమృద్ధిని ఆశ్రయించింది దేవుడు నన్ను సమృద్ధిగా ఆశ్రయిస్తే చాలు ప్రభు నన్ను ఆశ్రించే ప్రభు నాకు ఇది కావాలా ప్రభు నాకు అది కావాలా ప్రభు ప్రతిదీ ఏదో ఒక అక్కడ ఏదో ఒకటి పొందుకోవాలా ఏదో ఒకటి సంపాదించుకోవాలి దేవుడిని సంధికొస్తే ఏదో ఒకటి పొందుకోవాలా మెటీరియల్ బెనిఫిట్స్ అంటారు అందుకే ఆయన ఐదు రొట్టెలు రెండు చేపల అద్భుతాన్ని చేసినప్పుడు మనం అక్కడ చూస్తాం ఆయన తిరిగి వస్తూ శిష్యులతో మాట్లాడుతున్నాడు మీరు రొట్టెలు చేపలు భుజించటం వల్ల వెతుకుతున్నారు ఈరోజు క్రైస్తవ జీవితము అసనే తయారైంది ప్రపంచం రొట్టెల కొరకు చేపల కొరకు ప్రభుని వెతుకుతున్నారు అంటే శారీరకమైన కోరికల కొరకు ప్రభుని వెతుకుతున్నారు కానీ మీతో చెప్తున్నానంటాడు అక్కడ వాక్యం క్షేమైన ఆహారం కొరకు కష్టపడకూడ అక్షయమైన ఆహారం కొరికే కష్టపడుడి ఎవరు ప్రార్థించారు అక్షయమైన ఆహారం అంటే ఆయన వాక్యం ఆయన వాక్యం కొరకు కష్టపడమంటుంది ఆయన ఆయన హెచ్చరిక కానీ క్షయమైన ఆహారం లేక ఈ లోకాన్ని సంపాదించు కొరకు మనుషులంతా పొద్దు సాయంత్రం మన ప్రయాసం అంతా దానికి సంబంధించి ఒక లిస్ట్ తీసుకున్నాం అనుకోండి ప్రార్థనా ప్రార్థనలు అడుతూ వాళ్ళ పేరు మీకు చెప్పాను ఏ ప్రాంతానికి ఏ గ్రామానికి ఏ సిటీలో ఏ చర్చికి పోయినా ఏం తెలుసా బ్రదర్ మా కుటుంబం గురించి ప్రార్థించండి మా పిల్లల గురించి ప్రార్థించండి వారి చదువుల గురించి ప్రార్థించండి వారి ఉద్యోగుల గురించి ప్రార్థించండి వాళ్ళ ప్రమోషన్స్ గురించి ప్రార్థించండి మా ప్రాపర్టీస్ గురించి ప్రార్థించండి కోర్టు కేసులు ఉన్నాయి పక్కింటి వాటితో సమస్య ఎదురింటి వాటితో సమస్య బ్యాంకుల సమస్యలు డబ్బుల సమస్యలు హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవే ప్రార్థనాంశంలు ఎంత లిస్టు చేసినా ఇవి తపవు ఈ లిస్టు కాకుండా ఇంకో ఏదన్నా స్పెషల్ లిస్ట్ ఉందా అంటే ఇంతవరకు నేను చూడలే నా సేవా జీవితంలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటిపోయిన సేవా జీవితం ఎవరు కూడా బ్రదర్ నాకు దేవుని వాక్యం అర్థం చేసుకోవాలని అర్థం చేసుకుంటే శక్తి కావాలా దేవుని వాక్యం సకలం గ్రహించాలా ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి నేను అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాను బ్రదర్ నేను ఈ ప్రవచనాన్ని అర్థం చేసుకోవాలా వాటి ప్రకారంగా నేను జీవించాలా అన్నిట్లో వీటిని చూపించాలా బ్రదర్ దాని గురించి ప్రార్థించండి అని ఒక్కరు రాలేదు ఇంతవరకు ఎవ్వరు రాలి అంత శారీరకమైన అక్కర్లే అంటే ఈ రోజుకి కూడా ఇన్ని సమస్యలు అయితే నా రక్షించబడ్డ జీవితంలో నీకు ఇంకా శారీరకమైన కోరికల గురించే ప్రయాసం గాని దేవుని విషయాల పట్ల ఆసక్తి ఎందుకు లేదు ఇది ప్రపంచాత్మకంగా జరుగుతున్న పరిస్థితి వెస్టర్న్ కంట్రీస్ లో ఒకటే సమస్య మన దేశాలలో కూడా ఒకటే సమస్య శారీరకమైన కోరికల గురించే ప్రతి టీవీ ఛానల్ మీరు ఆన్ చేయండి క్రైస్తవ టీవీ ఛానల్స్ ఇవే సమస్యలు వాళ్ళ బోధలు కూడా ఇదే రీతిగా ఉంటాయి నేను ఎవరిని కించపరచని చెప్తలేను కానీ దేవుడు ఈ విషయానికి బయల్పరిచేది ప్రవచనాత్మకమైన సేవ పొదువైపోయింది ఐశ్వర్య బోధ అమితమైపోయింది ఐశ్వర్యానికి సంబంధించిన బోధ ప్రకటిస్తే గుంపులు గుంపులుగా ప్రజలు వెళ్తున్నారు కానీ హెచ్చరిక సంబంధించిన బోధలు ప్రకటిస్తే ఎవ్వరు రాడు నెక్స్ట్ సండే నుంచి చర్చస్కి ఎవ్వరు రాడు ఎవరికి ఇష్టం లేదు హెచ్చరికలు నీ జీవితాన్ని సరి చేసుకో అని చెప్పే బోధలు కొదువైపోయినాయి కానీ ఇక్కడ మనం చూస్తున్నాం ఈ విషయాలు పర్ణవరాజ్యము ఎంతగానో సమీపించింది రెండు వేల సంవత్సరం నుంచి ప్రకటించబడుతున్న ఈ వాక్యం మన కాలంలో ముగించబోతుంది పర్ణవరాజ్యము సంపూర్తి కాబోతుంది అది ఎక్కడుంది మీకు త్వరలో కొన్ని వాక్యం చూపిస్తాను దాని గ్రంథము రెండవ అధ్యాయము నలభై వచనంలో ఒక వాక్యాన్ని చూపిస్తాను ఇదొక ప్రవచనం ఎందుకంటే ప్రవచనాత్మకమైన సేవ జీవితంలో దేవుడు మమ్మల్ని నడిపిస్తుంది ఇంతకాలం కొన్ని రాష్ట్ర పత్రికలలో చూస్తాం ఆత్మ ప్రత్యక్షతల కొరకు ఆసక్తితో ఉండండి ఆత్మ వరాలను ఆసక్తితో ఆపేషించండి మరి విశేషంగా మరి విశేషంగా ప్రవచన వరాన్ని ఆపేక్షించమని చెప్తాడు పౌలు రకరకాల వరాలు మనుషులు ఆసక్తితో ఆపేక్షిస్తుంది రోజులలో ఒక సంఘానికి బోతే ఒక రకమైన వరాలి ప్రాధాన్యత ఇస్తారు ఇంకొక సంఘానికి పోతే ఇంకొక రకమైన వరాన్ని ప్రాధాన్యతారు కానీ పావులు చెప్తున్నాడు కొన్ని రాష్ట్ర పత్రికలో ప్రవచన వరానికి ప్రాధాన్యత ఇవ్వమంటున్నాడు ప్రవచన వరాన్ని ఆసక్తితో ఆపేక్షించమంటున్నాడు ఈ రోజు మన ప్రార్థన జీవితము వాటి వాటి దగ్గరికి లేదు ప్రవ్వా ప్రవచన వరం నాకు అనుగ్రహించు ప్రవ్వా బైబుల్లో ప్రభాషలు నేను అర్థం చేసుకోవాలా అనేకలను బదపరచాలా అనేకలను సిద్ధపరచాలా అనేక సంఘస్థలను నేను సిద్ధపరచాలా ప్రభావ మీరు అక్కడ ఎంత సమీపం ఉంది వచ్చే టైంకి భూమి విశ్వాసం ఉంటుందా అని మీరే ప్రశ్నిస్తున్నారు ప్రవ్వా అటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులు ఎక్కడుంటారు వాళ్ళలో విశ్వాసం ఉంటుందా ఈ ప్రవసాలను నేను అర్థం చేసుకోవాలా ప్రవ్వా అనేకలను నేను వీటిని ప్రకటించాలా ప్రవ్వా అన్న ప్రార్థన మనకి ఈరోజు చాలా అవసరం నువ్వు ఏ సంఘస్లో కావచ్చు ఏ సంఘాల కావచ్చు ఆయన సంఘపు పేర్ని బట్టి నిన్ను రెస్పెక్ట్ చేయడు నీ హృదయ పరిస్థితిని బట్టి నిన్ను ఆయన మించిపోన తిరిగి వచ్చినప్పుడు బలం నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసు అన్న బిరుదు నీకు కానీ అక్రమం చేయబడారా మీరెవరో నాకు తెలియదు అనద్దు ఆయన సేవ జీవితంలో ఉన్న వారి గురించి మాట్లాడుతుడు ప్రవ్వా నీ నామంలో నేను ప్రవచించలేదా నినామైన రోగులను స్వస్థపరచలేదా నీ నామంలో దయ్యం వెళ్ళగొట్టలేదా నీనామం ఇది చేయలేదా అది చేయలేదా అక్రమం చేయబోదా మీరు ఎవరు నాకు తెలియదు చూడండి విశ్వాసం ఏం జరుగుతున్నాను వచ్చే టైంకి ఆ ప్రశ్న నిజంగా ప్రశ్నలాగా ఉన్నదా ఆయన వచ్చే టైంకి విశ్వాసం ఉంటుందా మనుషుల్లో చూడండి ఇక్కడ వాక్యం నలభై వచనంలో దాని గ్రంథము రెండవ అధ్యాయము నలభై వచనం ఆ రాజుల కాలములలో పర్లోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును చూడండి ఇది ఒక ప్రవచనం ఆ రాజుల కాలమునా అన్నాడు ఏ రాజుల కాలమునా అని ప్రశ్నేసుకోవాల వ్యాఖ్య ధ్యానిస్తే అప్పుడు ఎప్పుడన్నా ఆ రాజుల కాలమున పర్లోక మందున మన తండ్రి ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు ఇది మనుషుల వలన స్థాపించబడే రాజ్యం కాదు మన ప్రభువే ఒక రాజ్యాన్ని స్థాపించబో స్థాపించబోతున్నాడు ఏసంలో చూస్తాం మన ప్రభు తనంతట తానే కుమారుంలాగా మన మధ్యలో జన్మించబోతున్నాడు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఆ రాజ్యం ఆయన పుట్టుక పర్ణవ రాజ్యాన్ని స్థాపించే దానికి ఆరంభమవుతుంది ఆయన తిరిగి వచ్చేంత వరకు ఆ రాజ్యము సంపూర్ణంగా తయారు కావాలా కానీ ఈ రోజు ఆ రాజ్యం ఏ రీతి నేను మీకు త్వరలో చూపించబోతున్నా కానీ ఈ వాక్యం అర్థం చేసుకోండి ఆ రాజుల కాలం ఏ రాజుల కాలం అంటే మనం చూస్తాం చరిత్రలో ఎన్ని రాజులు ఎన్ని రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించినాయి అనేది నేను ఇక్కడ రాసుకున్నాను మొదటిదిగా ఈజిప్ట్ రెండవదిగా అసూరు మూడవది బబులోను నాలుగవది పారసీక రాజులు ఐదవది గ్రీసు ఆరవది రోమా రాజ్యం రోమా రాజ్యం ముగించే టైంకి మన ప్రభు రాజ్యం ఆరంభమవుతుంది ఆయన పుట్టుక అక్కడి స్టార్ట్ అవుతుంది కాబట్టి క్రిస్మస్ పండగ అనేది దేనికి సంబంధించింది ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి ఆయన రాజ్య స్థాపనతో ఆరంభమవుతుంది ఎక్కడా ఆయన రాజ్యము ఏడవ రాజ్యం ఇప్పటి వరకు ఆరు రాజ్యాలు మనం చూసినాం ఈజిప్ట్ అసిరియా బిలోన్ పర్షియా గ్రీస్ రోమ్ ఇవి ఆరు రాజ్యాలు ఈ ఆరు రాజ్యాల తర్వాత ముగ్గింపులో మన ప్రభు యొక్క రాజ్యము స్థిరపరచబడింది రెండు వేల సంవత్సరాల క్రితం అప్పటికి రోమరాజ్యం మన ప్రభుని సెలివేసింది కూడా వాలే కదా రోమన్ రోమన్ సామ్రాజ్యంలో ఆ రోమన్ సోల్జర్స్ మన ప్రభుత్వేసం చూస్తాం చరిత్రలో కాబట్టి మన ప్రభు రాజ్యము అక్కడ స్థాపించబడింది అక్కడ ఆరంభమైంది అని దాని చెప్పినట్లు ఇక్కడ మనం చూస్తున్నాము బాక్సమిచి యూహాను మూడవ అధ్యాయంలో మత్స్సు వార్తలో చూపిస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాల మొదటిదిగా చూడండి మత్స్సు వార్త ఆరవ అధ్యాయం ఈ సత్యాన్ని గ్రహించిన నువ్వు ఏం చేయాలా మతేశ్వర వార్త ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచనంలో మీరు చేయాల్సిన పని ప్రతిరోజు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు మీ కాలమంతా అంతా మీరు చేయాల్సిన పని ఏంది కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి కానీ మన జీవితాలు రివర్స్ మీరు ఉదయం నుంచి ఏం వెతుకుతున్నారు ఈ లోకంలో క్షయమైన ఆహారం కోరికే మీరు ప్రయాసపడుతున్నారు నేను కొంచెం ప్రేమతో మీరు చెప్తున్నాను కొంత కఠినంగా ఉంటుంది ఎందుకంటే ప్రేమించే కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఏమి వెతుకుతున్నారనేది ఇప్పుడు జ్ఞాపకం చేసుకోరా మీరు ఆయన రాజ్యం నీతిని మొదట వెతకండి అంటే రక్షణ అనుభవాన్ని రక్షణ జీవితాన్ని వెతక్కోండి ఆయన ఒక్కడే నీతిమంతుడు కాబట్టి ఆయన వెతుక్కోండి అప్పుడు ఆయన నీతిని నీకు అనుగ్రహిస్తాడు నేను పాపిని ప్రవ్వా నా పాపంని క్షమించినయన నా కొరికి లోకంలోకి వచ్చి నా పాపములు శాపములు రోగములు వ్యసనములను భరించిన ప్రవ్వా ఆ యొక్క కలవరిసలో నాకు బదులుగా నువ్వు మరణించినవు శివలందనే వాడివ్వాలి మనుషులు చూడనునే వాడివ్వాలి ఆ యొక్క శివుల మీద నువ్వు వేలాడినవు ప్రభా ఉదయం ఉదయం తొమ్మిదవ తొమ్మిది సాయంత్రం మూడు గంటల వరకు ఆ రీతిగా చేసి నన్ను రక్షించుకున్నావు ప్రభా కాబట్టి నన్ను నీతి తయారు చేసిన నీకు ఎంతో అని ఆ రోజు ఎప్పుడైతే నీ జీవితాన్ని సమర్పించుకున్నవా ఆ రోజు నుంచి రోజు వరకు ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నవా లేక ఈ లోకాన్ని వెతుకుతున్నవా ఈ లోకపు పుస్తకాలని ఎక్కువగా సమయం గడుపుతున్నావా బైబుల్ కి కనీసం హాఫ్ అన్ అవర్ టైం పెడుతున్నావు కానీ ఈ లోకాతీత్యమైన పుస్తకాలకు కొన్ని గంటలు వృధా చేస్తున్నావు నువ్వు ఏం వెతుకుతున్నావు ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నావా లేక ఈ రాజ్యాన్ని వెతుకుతున్నావా నీ సొంత రాజ్యాన్ని వెతుకుతున్నావా మనము ఆయన రాజ్యాన్ని వెతకాలా అని ఈ వాక్యం సరిగిస్తుంది నిజంగా నువ్వు రక్షింపబడ్డ రక్షింపబడిన ధర ఈ వాక్యం నువ్వు చేసుకోవాలా ఎవరు ఇది తెలియజేస్తారు చూడండి కాబట్టి మీరు ఆయన రాజ్యం నీతిని మొదటి వెతుకుని అప్పుడు అవన్నీ మీకు అనుగుణించవు ముందు ఆయన రాజ్యాన్ని వెతికితే తర్వాత నీ అవసతులు అన్నిటికీ ఆయన తీరుస్తాడు కానీ నువ్వు రివర్స్ చేసుకున్నావు నీ ప్రార్థన జీవితాన్ని ఈ లోకపు అవసరాలను కోరుకుంటున్నావు ఆయన రాజ్యానికి రెండవ స్థానాన్ని ఇస్తున్నావు అప్పుడు నీ విశ్వాసం ఎక్కడుంది ఈ రీతి గుండగా ఒక కోవకు చెందిన వారు ఆయన రాజ్యం గురించి ఎలా వెతుకుతున్నారో చూడండి ఒకవేళ నువ్వు ఆ చూడండి లూకాసువార్త పదిహేడవ అధ్యాయం లూకాసువార్త పదిహేడవ అధ్యాయము ఇరవైవ వచనంలో ఒక వాక్యాన్ని నేను మీకు చూపిస్తాను చూడండి మనుషులు ఏ రీతిగా దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నారు కొందరేమో ఈ లోకపు రాజ్యాన్ని వెతుకుతున్నారు మరికొందరు దేవుడి రాజ్యం కొరకు ఏ రీతిగా ఆసక్తి చూడండి వాళ్ళ ఆసక్తి నిజమైందా చూడండి ఇరవై వచనంలో దేవుడి రాజ్యము ఎప్పుడు వచ్చు అని ఆయన అడిగినప్పుడు ఆయన ఏమని వినండి దేవుడి రాజ్యం ఎప్పుడు వస్తుంది ప్రవ్వా పర్లోకి రాజ్యం ఎప్పుడు వస్తుంది అని ప్రశ్న వేసినప్పుడు దానికి జవాబిస్తుంది చూడండి ఇప్పుడు దేవుడి రాజ్యము ప్రత్యక్షంగా రాదు ప్రత్యక్షంగా అంటే ఏం చెప్పండి కండ కనిపించేటట్టు అది అక్కడ నుంచి ఒక ఇంటికి దిగొస్తుంది అని అనేకులు ఎదురుచూస్తున్నారు పైనుంచి ఈ భూమి శూన్యంలో ఎక్కడో తిరుగుతుంది గాలిలో అన్న విషయం మీకు తెలుసు అయినా గాని ఒక కోవకు చెందిన వారు ఆయన అడుగుతున్నారు దేవుడి రాజ్యము ఎప్పుడు వస్తుంది అప్పుడు ఆయన అంటున్నాడు దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు ఎందుకు చూడండి ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది దేవుని రాజ్యము మీ మధ్యలో ఉంటే మీరు ఎక్కడో వెతుకుతున్నారు అన్న విషయాన్ని హెచ్చరిస్తుండే ప్రభు విరోజు అనేక ప్రాంతాలలో మనం వెతుకుతున్నాం దేవుని రాజ్యాన్ని కానీ దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది అన్న విషయం ఇక్కడ జ్ఞాపం చేస్తుండదు కాబట్టి ఇదిగో ఇక్కడ అదిగో అక్కడ చెప్ప వీలు వారికి ఉత్తరం ఇచ్చను ఇది పలాని స్థలంలో ఉంటది పలాని ప్రాంతంలో ఉంటది పలాని దేశంలో ఉంటది పలాని గ్రామంలో ఉంటది అని చెప్ప వీలు పడదు ఎందుకంటే ఇది ఆత్మీయమైంది దేవుడి రాజ్యం అది మీ మధ్యలోనే ఉన్నది ఎక్కడ ఇద్దరు ముగ్గురు నారాన కోరింటారు అక్కడ నేను ఉంటాను కాబట్టి దేవుడి రాజ్యం ఎక్కడుంది మన మధ్యలో ఉంది అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కానీ ఈ లోకస్తులు ఏం చేస్తారు ఎక్కడో వెతుకుతున్నారు చూడండి శారీరకంగా వెతికే వారికి దేవుని రాజ్యం దొరకదు చూడండి కొరతల రాష్ట్ర పత్రిక లో ఈ విషయాన్ని చూపిస్తాను మొదటి కొరితల రాష్ట్ర పత్రిక అధ్యాయం నాకు బహుగా నచ్చిన వాక్యం ఎవరు పర్లోక రాజ్యానికి వెళ్తారు ఎవరు వెళ్లరు అని ప్రశ్నించినప్పుడు దేవుడు పౌలు ద్వారా ఈ యొక్క వాక్యాన్ని మనకు చూపిస్తున్నాడు మొదటి కొరితల రాష్ట్ర పత్రిక అధ్యాయము యాభైవ వచనంలో పౌలు ఈ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు శారీరకంగా ఉండేవారు పాపపు జీవితంలో జీవించేవారు లోకాధితంగా జీవించేవారు లోకాన్ని ప్రేమించేవారు లోకాన్ని ఆశించి సుఖానుభవాన్ని కోరి దాని ప్రకారంగా జీవించేవారు పర్లోక రాజ్యానికి పోరు అని ఈ వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఇక్కడ మూడు రకాల విషయాలు నేను మీకు చూపిస్తున్నా పర్లోక రాజ్యము ఏ రీతిగా ఉంది దాన్ని ఏ రీతిగా నువ్వు చూడాలని ప్రయత్నిస్తున్నావు పర్లో రాజ్యంలో ఎవరుండబోతారు అన్న విషయాలు ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు పర్లోక రాజ్యము ఏ రీతిగా ఉందో నేను మీకు ఒక విషయం చూపిస్తాను మా తెలుసు వార్త అధ్యాయం ఇంతవరకు మనం అర్థం చేసుకుంటున్నాం పర్లోక రాజ్యము మన మధ్యలోనే ఉంది అదే క్రైస్తవ సంఘం అన్న విషయాన్ని కొంతమంది అనొచ్చు నువ్వు చెప్పే కరెక్ట్ కావద్దని కానీ వాక్యపరంగా నేను చూపిస్తున్నాను కదా నేను ఏదో పుస్తకంలో నుంచి చూపిస్తున్నాను కదా నాకేదో తలంపు వచ్చింది నాకేదో దర్శనం వచ్చింది నాకేదో కల కల వచ్చిందని నేను చూపిస్తాను కదా బైబుల్లో ఉన్న వాక్యాలని నేను చూపిస్తున్నాది కానీ నేను చూసినట్లు మీరు చూడలేకపోతున్నానంటే అది మీలో ఉన్న బలహీనతన లేక ఈ యుగ దేవత ఏమైనా కల్పిస్తుందా కాబట్టి నీ ప్రార్థన అవసరం ప్రవ్వా ఈ యుగ దేవత నుంచి నాకు విడుదల కల్పించింది నేను చూడలే వాక్యాలు నాకు చాలా ఆసక్తి ఉంది ప్రభా ఇంతకాలం నేను చూడలేదు వీటిని రీతిగా వీటిని నేను చూడాలా నేర్చుకోవాలా అనేకలకు వీటిని ప్రకటించాలా మతీ సుమార్త పదకొండవ అధ్యయంలో పర్లోక రాజ్యం ఏ రీతిగా ఒకసారి చూడండి చదండి చూడండి పర్లోక రాజ్యం ఏ రీతిగా ఉన్నది మానేస్తారు చదువుతారా ాప్తిజం ఇచ్చే యోహాను దినం దినములు మొదలుకొని ఇప్పటి వరకు పర్లోక రాజ్యము బలాత్కారముగా చూడండి పర్లోక రాజ్యము ఈ రోజు వరకు బలాత్కారంగా పట్టబడుచున్నది ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈ టేక్ వైలెంట్లీ సిన్స్ ద డేస్ ఆఫ్ జాన్ ద బాప్టిస్ట్ బాప్తిజం ఇచ్చే యూహాను ఎప్పుడైతే పర్లో రాజ్యం ప్రకటించడం స్టార్ట్ చేసిండో ఆ రోజు నుంచి రోజు వరకు బలత్కారంగా పట్టబడి ఉంది అంటే మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారా పర్ల రాజ్యము ఏ రీతిగా పట్టబడింది రోజు చేస్తున్నావు అది బలత్కారుల చేతిలో పట్టబడింది బలవంతుని చేతిలో పట్టబడింది దాన్ని అది బలవంతుని చేతిలో పట్టబడి ఎవరు విడిపిస్తారా అని ఎదురు చూస్తుంది రోజు జీవితం ఆ రీతిగా తయారైంది కాబట్టి నువ్వేం చేయాలా మతయసు వార్త పదమూడవ అధ్యాయంలో ఈ విషయాన్ని ప్రభు ఇతన ఉపమాన రీతిగా ప్రకటించినట్టు మనం చూస్తాం పర్లోకరాజ్యం ఏ రీతిగా ఉంది ముప్పై మత వార్త పదమూడవ అధ్యాయము ముప్పై మూడవ దాని గురించి మాట్లాడుతాడు పర్లోక రాజ్యం ఏ రీతిగా ఉంది ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను పర్లోకరాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పొలిసి పొంగు వరకు మూడు కుంచెం పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలివున్నది పర్లోక రాజ్యము పుల్లని పిండితో పోలి ఉంది అంటున్నాడు ఈరోజు లేదు బ్రదర్ మేము దేవుని సమృద్ధిగా ఆరాధిస్తాం పరిశుద్ధంగా ఆరాధిస్తాం మేమంతా రక్షింపబడ్డవాళ్ళం బ్రదర్ అని మీరు అనొచ్చు కొంతమంది ఎట్లా చెప్పగలవు పర్లోకము పులిసిపోయిందని పులుపు అంటే పాపానికి సాదృశ్యం కదా ఇక్కడ ఒక స్త్రీతో పోల్చబడింది పర్లోక రాజ్యం అంటే క్రైస్తవ సంఘం అట్లా తయారైంది ప్రపంచమంతట పులుపు తెచ్చి పెట్టుకుంది ఒక సంఘానికి సంబంధించిన బోధ కాదు ప్రపంచమంతట క్రైస్తవ సంఘము పులుపు తెచ్చి పెట్టుకుంది లోపల ఒకప్పుడు మంచిగుండే పిండి ఇప్పుడు పులిసిపోయింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే రెండు సంవత్సరాలు మొదలుకొని ఈ రోజుకు అది బలవంతుల చేతిలో పట్టబడినప్పటి ఈ రోజు వరకు అది పులిసిపోయింది మనుషుల కల్పితాల వలన భూతముల బోధ వలన దళితుల చూస్తాం నికోలైతుల బోధ వలన అనే చూస్తాం మనుషులు ఏర్పరచుకున్న బోధల వలన మనుషులు మనుషులని ఆకరించడం కొరకు వాడుతున్న బోధ వలన అది పొలిసిపోయింది వాళ్ళ సొంత తలంపులు ఉపయోగించి వాళ్ళకు కలిగిన దర్శనాలను ఉపయోగించి వాళ్ళ కలిగిన తలంపులను ఉపయోగించి ఏ విధంగా మనుషులు ఆకరించుకోవాలా గొప్ప జనాన్ని ఆకరించుకోవాలా అన్న తపనలో శారీరకంగా తయారైపోయింది అది పొలిసిపోయింది భూతంల బోధతో దయ్యంల బోధతో పులిసిపోయింది అంటాడు కానీ నువ్వు అక్కడే ఉండి ఆరాధిస్తున్నావు కానీ ఈ విషయాలను గ్రహించలేకున్నావు ఎందుకు ప్రవచన వరాన్ని నువ్వు ఆసక్తితో ఆపేషించలే నీకు ప్రవచన వరం ఉనింటే ఈ రోజు వీటిని నువ్వు ఎప్పుడో చూసి అనేకులను హెచ్చరించేవాడు అనేకులను హెచ్చరించేదానం ఈరోజు వాటిని నువ్వు చూడాల దీర్ఘంగా ఇంకో కొన్ని వ్యాఖ్యలు నేను చూపిస్తాను కాబట్టి పండుగ లంచం ఏరీ ఉంది లుకాసు వార్త అధ్యాయము లూకాసు వార్త అధ్యాయము ఎనిమిది పది వర్షాలలో చెప్పబడింది పల్ల రసం ఏదిగుంది ఏ స్త్రీ కలను పది వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఓడిచి అది దొరకు వరకు జాగ్రత్తగా వెదకదా చూడండి అది దొరికినప్పుడు తన చెలికత్తలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికినని వారత చెప్పరు కదా కాబట్టి చూడండి పర్లోక రాజ్యం ఏదైతే ఉంది నాణ్యాన్ని పోగొట్టుకున్న జీవితంతో పోల్చబడి ఉంది బహు విలువగల నాణ్యం అంటే డబ్బు ఆ రోజులలో నాణ్యాలన్నారు ఒక స్త్రీ తన దగ్గర ఉన్న డబ్బులో పోగొట్టుకుంది ఒక నాణ్యాన్ని దాని కొరకు ఎంతగానో ప్రయాసపడుతుంది కాబట్టి పర్లోక రాజ్యంలో నాణ్యము పోయింది అంటే దాన్ని అర్థం చేసుకుంటావు నువ్వు ఒక దిక్కు నువ్వు ఆనందిస్తున్నావు ప్రార్థన చేస్తున్నావు వర్షిప్ చేస్తున్నావు కానీ పొగట్టుకున్న జీవితం ఏం పోగొట్టుకున్నావు ఏదో విలువ గలది పొగట్టుకున్నావు అన్న విషయాన్ని జ్ఞాపకం కాబట్టి పర్మవ రజ్యం ఏం పొగట్టుకుంది వచనం చూడండి అదే అధ్యాయము పదకొండవ పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనం మరియు ఆయన ఇక్కడ నేను పల్లవ రజం ఒక మనుషుడికి ఇద్దరు కుమారుడిని వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు బాగా మిమ్మల్ని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టను తర్వాత మీకు తెలిసిన విషయమే కొన్ని దినంల తర్వాత ఏం జరిగింది ఆ చిన్నవాడు ఆస్తిని తీసుకుపోయి అంత వ్యయపరిచి తిరిగి తండ్రి దగ్గరికి రావడం మనం చూస్తాం ఈ చర్ ఈ ఉపమానం మీరు ఎన్నిసార్లు చిన్నప్పటి నుంచి కానీ పర్వరాజన ఏది ఉంది తప్పిపైన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఏం జరిగింది అన్న విషయమే అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు తన పెద్ద కుమారుడు తండ్రి మీద గొరగడం సనగడం చూస్తున్నాం పర్ణవ రాజ్యము ఇద్దరు అన్నదమ్ములను పోలి ఉంది అన్న విషయం ఇక్కడ వాక్యాంశ లభిస్తుంది ఒకడు బయటకు వెళ్లి తప్పిపోయినవాడు ఒకడు లోపల ఉండి తప్పిపోయినవాడు తండ్రి దగ్గర ఉంటూ కూడా తప్పిపోయినవాడు తండ్రి మీద కోపగిస్తున్నాడు నాకు ఈ రోజు కూడా నువ్వు ఒక క్రొవిన పశువుని నాకు ఇవ్వలేదు నా స్నేహితులతో పండగ చేసుకోవడానికి నువ్వు నాకు ఏమి ఇవ్వలేదు అని తండ్రి మీద గొరుగుతున్నాడు కాబట్టి లోపల ఉంటూ కూడా వాడు ఒకడు లోపల నుంచి బయటికి వెళ్లి వాడు కాబట్టి ఇద్దరు తప్పిపోయిన వాళ్లే పర్వ రాజ్యము ఏరితిగుంది రోజు తప్పిపోయిన వారి ఇద్దరు తన ఇద్దరు కుమార్లను పోలి విషయం మన ప్రభు చూపిస్తుంది ఈరోజు ఇక ఇంకొక చూపించినాక త్వరగా నేను వాఖ్యని ముగిస్తాను మత వార్త ఇరవయవ అధ్యాయం మత వార్త ఇరవయవ అధ్యాయం ఇక్కడ బహు ఆశ్చర్యకరమైన విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేసింది ఇవన్నీ మన ప్రభు తన నోటి ద్వారా చెప్పిన ఒక నేను మొదటి నుంచి ఉపమన రీతిగానే మాట్లాడినాను గాని ఉపమన రీతిగా లేకుండా ఏది నేను మాట్లాడలేదు అంటాడు కాబట్టి బైబుల్ అంతా ఉపమాన రీతిగానే చెప్పబడ్డ వాక్యాలు కానీ మనం వాటిని ఆ రీతిగా చూడలేని స్థితిలో ఉన్నాం చూడండి ఇరవై అధ్యాయము మొదటి విషయం లేనగా పర్లోక రాజ్యము ఒక ఇంటి యజమాని పోలి ఉన్నది అది మన ప్రభుకి సాదృశ్యం ఆ ఇంటి యజమానుడు మన ప్రభువే ఆ ఇల్లే పర్లోక రాజ్యము లేక క్రైస్తవ సంఘం అదే రీతికి ఉంది అతడు తన ద్రాక్షటను పనివారికి కూలికి పెట్టుకున్నకు ప్రొద్దున బయలుదేరి దిన దినము చొప్పున పనివారితో ఉడబడి తన ద్రాక్షనికి వారిని పంపెను కాబట్టి తెల్లవారి జామున కొంతమంది పనివారిని తన ద్రాక్ష తోటలోనికి పెట్టుకున్నాడు పనికి తర్వాత మూడవ వచనంలో అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్లి సంతవీధిలో ఊరక నిలిచిన్న మరికొందరిని చూచి మీరు నా ద్రాక్షనికి వెళ్ళుడి కాబట్టి ఉదయాన్న అంటే ఇంచుమించు ఆరు గంటల సమయంలో కొంతమంది పనివారిని తెచ్చుకున్నాడు తొమ్మిదవ తొమ్మిది గంటలకి మరి కొంతమందిని తెచ్చుకున్నాడు పనివారిని దాని తర్వాత ఐదవ అధ్యాయంలో దాదాపు పన్నెండు గంటలకు అంటే మధ్యాహ్నం తర్వాత మూడు గంటలకు అతడు మరలా వెళ్లి అలాగే చేశాను ఉదయం ఆరు గంటలకి కొంతమందిని తెచ్చుకున్నాడు తొమ్మిది గంటలకి మరికొంతమందిని తెచ్చుకున్నాడు పన్నెండు గంటలకు కొంతమంది సేవకులను తెచ్చుకున్నాడు 3 గంటలకు మరికొంతమంది సేవకులను తెచ్చుకున్నాడు ఈ విషయం మీరు చాలా జాగ్రత్తగా గణించండి ఒకడు ఉదయం ఆరు గంటల నుంచి సేవ చేస్తున్నాడు ఒకడు తొమ్మిది గంటల నుంచి సేవ చేస్తున్నారు మరి కొందరు పన్నెండు గంటల నుంచి సేవ చేస్తున్నారు మరికొందరు మూడు గంటలకు సేవ చేస్తున్నారు ఇప్పుడు చూడండి ఆరో వచనంలో తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్లి మరికొందరు నిలిచి ఉండగా చూచి ఇక్కడ దినమంతయి మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారు అని వారిని అడగగా వారు ఎవడును మమ్మను కూలికి పెట్టుకోవడం లేదని అందుక నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడా చూడండి ఉదయం ఆరు గంటకి కొంతమంది సేవకులను తొమ్మిది గంటలకు కొంతమందిని పన్నెండు గంటలకు కొంతమందిని మూడు గంటలకు కొంతమందిని చివరిగా ఐదు గంటలకు కొంతమందిని ఆయన సేవకు పిలిచింది పర్లోక రాజ్యము ఈ రీతిగా ఇది ఫుల్ టైం పార్ట్ టైం సేవకులకు సంబంధించిన బోధ కానే కాదు ఇది నేను చెప్తున్నా రెండు సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న వారికి సంబంధించిన విషయాలు ఇవి అన్నప్పుడు పర్లోక రాజ్య బోధ ఆరంభమైన రెండు వేల సంవత్సరాల ప్రభు మరణించి సమాధి చేపడి తిరిగి లేచి ఆరోనం అయిపోయిన కాలం మొదలుకొని అపోస్ట్ల కాలము ఆరంభమైన దినాలు మొదలుకొని చాలా కాలంగా సేవ చేసిన వారికి సంబంధించింది తొమ్మిది గంటలు 6 గంటలు దాని తర్వాత కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆరోగ్యమైన సేవా జీవితానికి సంబంధించింది పన్నెండు గంటలు మరికొందరు కొన్ని వందల సంవత్సరాల సేవ చేస్తున్న వారికి సంబంధించింది మూడు గంటలు కాని చివరిగా ఐదు గంటలకు పిలబడ్డవారి సేవా జీవితంలో నువ్వు నేను ఉన్నాం మనందరికి సంబంధించిన విషయం ఇది చివరి కాలం ఇది సాయంత్రం చీకటి కాలం ఈ చీకటి కాలంలో మనమందరము సేవకు వరకు పిలబడ్డవరం ఈ చివరి కాలము నువ్వు ఏ సేవ చేయకుండా వీధులలో తిరుగుతున్నావు అటు ఇటు అన్న విషయం వాక్యం జ్ఞాపం చేస్తుంది మమ్మల్ని ఎవ్వడు సేవకు పిలవలేదు అని నువ్వు సొడ్డు పెట్టుకుంటున్నావు నువ్వు రక్షింపబడ్డవాడవు రక్షింపబడిన దానవు గాని నువ్వు నీ అంతటా నువ్వు ఎప్పుడు కూడా ఒక తీర్మానం చేసుకుని నేను కూడా పోయి అనేకులకు ప్రభుని ప్రకటిస్తా అన్న తీర్మానం నీలో లేదు నువ్వు చూపించలేదు నీకు సంబంధించిన విషయం ఇది పర్వక రాజ్యము పులుపుతో నిండింది ప్రపంచమద్దట అది బలవంతుని చేతిలో పటబడింది అది తప్పిపోయిన కుమారులు ఇద్దరు సంబంధించింది అది పోగొట్టుకున్న కాసుకు సంబంధించింది ఈరోజు సేవకులకు సంబంధించింది కానీ ఈ విషయాన్ని గ్రహించని నువ్వేమున్నావు నీకు తెలియ కూడా తెలియదు ఈ రీతి ఉంది పర్వకరాజ్యం ప్రపంచమద్దట చిన్న భిన్నం అయిపోతుంది ఎవరు చూసినా ప్రకృతి సహజంగా దాన్ని స్వీకరిస్తున్నారు బిల్డింగ్స్ కట్టుకోవాలా అలంకరించుకోవాలా అని డబులంత వాటిని వృధా చేస్తున్నారు కానీ ప్రభు ఎన్నిసార్లు మనకి ఈ విషయం జ్ఞాపకం చేసిండడు మనుషుల హస్తాల చేత నిర్మించబడ్డ మందిరం నేను ఎప్పుడు నివసించను ఆయన నిర్మించిన మందిరం ఏంది తన కుమారుడే యేసుక్రీస్తు ప్రభువే ఆయన మందిరం దాని తర్వాత మనం చూస్తాం నీ మందిరమై నేనుండగా అని పాట పాడతావే నీ మందిరమై నేనుండగా నడిపించవా నీ మందిరమై నుండగా నాయందుండి నడిపించవా అన్న పాట పాడుతున్నావు కాబట్టి అసలైన మందిరము దేవుని బిడలు దేవుని బిడల సహవాసమే అన్న విషయం కూడా గ్రహించని స్థితిలో ఉన్నాం మనం ఇచ్చు అయినా గాని బిల్డింగ్స్ అలంకరించి డబ్బులన్నీ వృధా చేస్తున్నారు ప్రపంచమంతట ఒక సంఘానికి సంబంధించిన బోధ కాదు ఇది ప్రపంచమంతట బిల్డింగ్స్ ని బిల్డింగ్స్ కట్టుకుంటూ వాటి మీద ధనాన్ని వృధా చేస్తూ మనుషులు ఆకరించుకుంటున్నాం ఎంత బాగుంది ప్రవ్వా ఈ బిల్డింగ్ ఎంత బాగుంది ప్రవ్వా ఈ మందిరం అని శిష్యులు ప్రశ్నిస్తారు ఒలివల మీద ప్రభు కూర్చున్నప్పుడు ఆయన మరణించక ముందు ఆ వారం మన ప్రభు అంటున్నాడు మీరు చూస్తున్నారు కదా ఈ మందిరం ఒక రాయి మీద ఒక రాయి ఉండదు రాతి మీద రాతి ఉండదు ఇవన్నీ పడద్రోయబడును ఎందుకంటే అది మనుషుల హస్తాల చేత నిర్మించబడ్డ మందిరం అందులో నేను నివసించండి కానీ ఆయన మరణించక ముందు జరిగింది ఏం తెలుసా నా తండ్రి మందిరాన్ని మీరు నా తండ్రి మందిరము ప్రార్థన మందిరంలాగా ఉండాల్సిన దాన్ని పోయి మీరేం చేసిన దొంగల గుహగా మార్చిండ్రు ఈరోజు రూకల మార్పిడికి మీరు దాన్ని మార్చుకుంటున్నారు పశువులు అమ్మడానికి పక్షులను అమ్మడానికి ఫారెన్ కరెన్సీ కరెన్సీ ఎక్స్చేంజ్ కొరకు మీరు బిజినెస్ గా మార్చుకున్నారు దాన్ని అని ప్రవణడు ఆయన కాలంలో ఈ రోజు అది సంపూర్ణంగా ప్రపంచమంతా నెరవేరుతుంది అదొక బిజినెస్ వ్యవస్థ లాగా మారింది అక్కడ ఎట్లా ఉంటాడు ప్రభు ఈ లోకంలో మీరు ధనాన్ని ఆర్జించకూడీ అన్నాడు ఎట్లా ఉంటాడు ఆయన అక్కడ ధనాన్ని ఆర్జించే స్థలంలో ఎట్లా ఉంటాడు ఆయన వాక్యానికి విరుద్ధంగా ఉన్న మనము హలలీయ ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వింటా ద్వితీయోపదేశంలో ఒక విషయానికి జ్ఞాపం చేస్తారు మీరు ఎప్పుడన్నా తిరిగి ఇంటికి నా ఇంటికి చూడండి నేను అవన్నీ మీకు ఇప్పుడు చూపించాను వారి దేవతలకు వారు చేసినట్లు మీ దేవునికి మీరు చెయ్యబడి సమర్థించుకోవడం అయిపోయింది మతపరమైన జీవితం వారి దేవతలకు వారు ఏ రీతిగా చేస్తారో మనము ఆ రీతిగా మన దేవునికి చేస్తున్నాం ఈ రోజు అలా చేయడానికి వీలేదు ఆయన్ని పరిశుద్ధంగా మనం ఆచరించాలి ఎక్కడైనా పరిశుద్ధు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవించాలా మన జీవిత విధానం మన తలంపుల విధానాలు మన ప్రవర్తన మన నడవడి అంతా పరిశుద్ధంగా ఉండాల నువ్వు సమర్థించుకొని ఏం పర్లేదు బాగా ఏం తప్పు ప్రభునే సృద్ధిస్తున్నావు కదా కన్ను నువ్వు ప్రభుని ఎలితిగా సృతిస్తున్నావు అన్యులు సుద్ధిస్తున్నట్లు సృతిస్తున్నావా వారి దేవతలకు వారు చేసినట్లు నువ్వు మీ దేవుడికి చేస్తున్నావా ఈ రోజు ప్రపంచమంతా అదే చేస్తున్నావు ఒక న్యూయార్క్ సిటీలో యాభై లక్షల చెట్లు నరికేస్తారు ఈ పండగొస్తే ఫిఫ్టీ లాక్స్ ట్రీస్ కట్ చేస్తున్నారు వాతావరణం ఏమైతే చెప్పండి చెట్లు నరికేస్తే వాతావరణ కాలుషన్ ఎక్కువ టెంపరేచర్ పెరిగిపోతుంది వేడి పెరిగిపోతుంది కాబట్టి ఎవరు దానికి బాధ్యులు ఎన్వైరాన్మెంట్ చెడిపోతుందంటే ఎవరు దానికి మనము ఇతరులకు ఒక మంచి పాఠం నేర్పాల్సింది పోయి మనమే వాళ్ళ పాఠం చెప్పించుకోవాల్సి వస్తుంది ఈరోజు న్యూస్ పేపర్ అది నేను చూపించింది డకన్ క్రాకల్ లో పేజీ చూపిస్తుంది ఆడంబరంగా జీవించడము సమృద్ధిగా జీవించడం నెక్స్ట్ డే హాస్పిటల్ పాల్గొవడం అద క్రైస్తవ జీవితం పశుధాత్మ ఆనందము అన్న విషయము మనం మర్చిపోయామా కనీసం ఈ రోజు నుంచి అన్న దాన్ని వెతుకడానికి మనం ప్రయత్నం చేద్దాం నుకాసు వార్త నాలుగో అధ్యాయంలో ఈ విషయాన్ని మన ప్రభు జ్ఞాపం చేస్తాడు రాజ్యము ఈ రీతిగా ఉంటే నువ్వేం చేయాలా చూడండి పర్లకం రాజ్యము ప్రపంచమంతటా అది దిగజారిపోతుంది అని తిరిగి విశ్వాసము అనుకుంటాడా కానీ నువ్వేం చేయాలా ప్రవ్వా లేదు ప్రవ్వా నేను నా విశ్వాసాన్ని నేను కోల్పోను ఇతరుల విశ్వాసాన్ని బలపరుస్తాను అనేకులకు ఈ విషయం నేను చూపిస్తాను ప్రవ్వా అని తీర్మానించుకోగలవా నుంచి అందుకొరకే కదా ఆయన నీ హృదయంలో నూతనంగా జన్మించింది పేద రాష్ట్రపతిగా అదే చూస్తాను కదా తెల్లవారు లేకువచ్చుకా ఉదయించినట్లు ఆయన నీ హృదయంలో ఉదయించాలా అసలైన క్రిస్మస్ పండగ అది అసలు ఆయన పుట్టింది డిసెంబర్లో కానే కాదు హిస్టారికల్ రికార్డ్స్ చూస్తే ఆయన పుట్టింది సెప్టెంబర్లో కానీ ఆ రోజు చేసుకుంటున్నారు సరే చేసుకోనియండి అట్లీస్ట్ ఆ రోజు జ్ఞాపకం చేసుకుంటున్నారు మన ప్రభుత్వ చేసుకునే వాళ్ళని మనము కించపరచద్దు వ్యసనపడద్దు ప్రేమతో వాళ్ళకి సత్యాన్ని మనం ప్రకటించాల అందు కదా ఆయన ఈ లోకంలోకి వచ్చింది ఫిలాత్తు ప్రభుని ప్రశ్నిస్తున్నాడు నువ్వు ఎవరు నేను దేవుని కుమారునను అని చెప్తున్నా అక్కడ మార్పు స్వార్థాలు మనం చూస్తామని సత్యం కొరకు సాక్ష్యం ఇవ్వడానికే నేను ఈ లోకంలోకి వచ్చినా అంటున్నాడు ఆయన మన ప్రభు వచ్చింది మని మన ప్రభుని వెంబడించి మనము సత్యం కొరకు సాక్ష్యం ఇస్తున్నాం ఈ లోకంలో నువ్వు ఇవ్వాలా అందుకోరికే ఇక్కడ కూర్చున్నావు అందుకోరికే నేను ఇక్కడ వచ్చి దూరం నుంచి కాబట్టి లూకాసు వార్త నాలుగో అధ్యాయంలో నువ్వు ఏం చేయాలా ఈరోజు నుంచి బల నమ్మకమైన మంచి దాసుడా బల నమ్మకమైన మంచి దాసురాలా అన్న బిరుదు నీకు ఒక రోజు కావాలంటే నువ్వు సమర్థించుకొని జీవిస్తావా లేక ఆయనతో సమాధాన పడి మతపరమైన జీవితం ప్రపంచం అంతటా సమర్థించుకుంటుంది ఏం పర్లేదు బ్రదర్ దేవుడే కదా సుద్ధిస్తున్నాను దేవుడే కదా ఆరాధిస్తున్నాను కానీ నువ్వు అంత పులుపుని జమా చేసుకుంటున్నావు దేవుడు నిన్ను రక్షించుకొని నీ మీద ఆయన అభిషేకాన్ని పరిశుధాత్మ అభిషేకాన్ని అనుగ్రహించు నీకు కృపను అనుగ్రహించు అవి గ్రహించడం లేదు కూడా నీకు ఎందుకు పరిశుద్ధ అభిషేకం అనుగ్రహించినా కూడా తెలియద్దు అనేక నడినప్పుడు ఇదే ప్రశ్న చెప్తాను దయ్యంలో నిలగొట్టడానికి రోగులు స్వస్థపరచడం కొరకు నాకు అభిషేకం ఇచ్చేది దేవుడు అంటాడు కానీ పరశుధాత్మడు వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ సర్వసత్యంలోనికి నడిపిస్తానన్నాడు కాబట్టి పరుశుధాత్మ ఎందుకు పొందుకుంటున్నావు కూడా తెలియని స్థితిలో ఉంది క్రైస్తవ జీతం నువ్వు సత్యాన్ని గ్రహించడం కొరకు సత్యాన్ని అన్వేషించడం కొరకు వాక్యాలని సత్యాన్ని తెలుసుకోవడం కొరకు నీకు పరశాత్మ ని దేవుడు కాబట్టి పరశుధాత్మ పొందుకున్న నువ్వు ప్రభు జీవిస్తున్నావా ఆయనను వెంబడిస్తున్నావా నేను ఫ్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరును నన్ను పోలి నడుచుకున్నాడు అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఎంత ధైర్యంగా ఎంత బలంగా సాక్షిస్తున్న చూడండి అయినా నేను నిజంగా ప్రభుని వెంబడించినా ప్రభుని పోలి నడుచుకున్నా కాబట్టి మీరు కూడా అదే రీతిగా నడుచుకోండి అని ఎందుకు హెచ్చరించండి అయినా వాళ్ళగా జీవించలేదు కాబట్టి కాబట్టి ఈ రోజు మీకు ఈ వాక్యం అధిగమించబడుతుందంటే ఒకవేళ మీరు అటువంటి బలహీనత చూడండి ఒకసారి నుకాసు వార్త నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఇది కూడా ప్రవచనమే ఇది ఆరంభమై ప్రవచనము మన కాలంలో ముగించే దశకి ఇది వచ్చింది చూడండి ప్రవస్త అయిన యశ గ్రంథము ఆయన చేతికి ఆయన గ్రంథం ను విప్పగా ఈ వాక్యం బయల్పరచబడింది ఎండవ వాక్యం పచ్చనిదవ వర్షం ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది మీరు ధైర్యంగా చెప్పగలర ఈరోజు మీరు ఏ సంఘం పర్లేదు ఇది అందరికి వర్తిస్తుంది ఎందుకంటే ఆయన అందరికీ ప్రభు ఏ లేదు అందరూ నశించిపోయిన వారే పాపం చేసిన కాని ఆయన అందరి కొరకు తన ప్రాణాన్ని ప్రైదాన్యంగా పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి మనం అందరము రక్షింపబడ్డ వారం మీద ఆయన ఆత్మ అభిషేకం ఉన్నది కానీ గ్రహించలే చిత్రున్నాం సంసోను గ్రహించిండ ఆయన కాలంలో ఇస్రాల్ దేశం మీద రాజు ఉండే సౌలు అని మొదటి రాజు ఆయన గ్రహించిండ ఆయన మీద ఉన్నట్టు అనేక మంది భక్తులు వారి మీద అభిషేకం ఉన్నట్టు గ్రహించిండ్రాహించలేకపోయినారు చివరికి కృత నిబంధనకు వస్తే అననీయ సభ్యలు ఏ సుక్రీశ బాప్సం పొందలేదా రోగులను శ్వాసపరచలేదా వాళ్ళు సేవలో దయ్యంలో నిలగొట్లేదా వారు చివరికి ఏం జరిగింది వారికి పరిశుధాత్మని పోగొట్టుకున్నారు వాళ్ళు పరిశుధాత్మని దూషించినారు పరిశుధాత్మని ఆర్పేసినారు వారి జీవితం ఏం జరిగింది చివరికి మరణించాల్సి వచ్చింది రక్షింపబడి ఏ బాప్సం పొంది పరిశుధాత్మ అభిషేకం పొందుకొని సేవ చేసి అద్భుతాలు చూసి కూడా వాళ్ళు మరణించాల్సి వచ్చింది అటువంటి జీవితము మనకు అవసరం లేదు ఎందుకు చూడండి పరిశుద్ధ ప్రభు ఆత్మ నా మీద ఉన్నది ఎందుకున్నది బీదలకు సువార్త ప్రకటించుటకై అది ను చేయాల్సిన పని ఈ రోజు నుంచి నువ్వు ఆయన నీ హృదయం జన్మించండు అన్న సంతోషంతో ఈ రోజు నువ్వు ఇక్కడ ఇంకొక రెండు రోజులుంటుంది క్రిస్మస్ ఫెస్టివల్ నీ హృదయమంతా సంతోషంతో ఉంటుంది కానీ ఈ సంతోషం లేని జీవితాలు ఎన్నో నైన్టీ పాపులేషన్ ఈ దేశంలో లేదు ఆ సంతోషం పాలకి కేవలం రెండు పర్సెంట్ శాతమే రెండు శాతమే మనుషులకి ఆ సమాధానం ఉంది నైంటీ ఎయిట్ ఆ సమాధానం లేదు ఈరోజు వాళ్ళ సమస్యలు వచ్చి చెప్తా ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటది అన్యులు వాళ్ళు వచ్చి సమస్యలు చెప్తుంటే బాధ అనిపిస్తూ ఉంటుంది కానీ నువ్వు రక్షింపబడ్డ వాడవండి అది నువ్వు గ్రహించలేని స్థితిలో వాడి కొరకు ప్రార్థించలేని స్థితిలో ఉన్న నువ్వు విజ్ఞాపన ప్రార్థనలు చేసి ఎంత మనం స్వార్థపూరితమైన ప్రార్థనలే కాని మనకి ఇతర గురించి ప్రార్థించే కాలం ఎప్పుడు వస్తుందో ఈ రోజు జ్ఞాపకం చేసుకోండి నువ్వు ఆనందిస్తున్నట్లు ప్రభునందు ఇతరులు కూడా ఆనందించాల కదా అదే కదా నిస్వార్థమైన క్రైస్తవ జీవితం ఇతర బాగోగులు కూడా ఆలోచించే వలెలు కదా కొత్త నిబంధనలో వాక్యం ఇతరుల గురించి ఆలోచించేదే నిజమైన పండగ బీదలకు సువార్త ప్రకటించడం కొరకే నా అభిషేకం ఉంది ఇప్పుడు చూడండి ఆయన నన్ను ఎందుకు అభిషేకించాను చిరలో ఉన్న వారికి చీకటి బంధకాలలో ఉన్న వారికి సైతాను బంధకళాలు ఉన్న వారికి మంత్రాల బంధకళలో ఉన్న వారికి జీవితము అనే బంధకాలలో ఉన్న వారికి విడుదల కల్పించడం కోరికే నన్ను అభిషేకించండు దేవుడు నువ్వు ధైర్యంగా చెప్పగలవా పాపపు జీవితంలో ఉన్న రక్షించడం కోరికే నిన్ను అభిషేకించండు వాళ్ళని రక్షణలో నడిపించడం కోరికే నిన్ను అభిషేకించండు ఈ రోజు అది దిగజారిపోతుంది పర్లోక నువ్వు వాళ్ళని రక్షించుకోవాలా ప్రభు చెంతగా నడిపించుకోవాలా ప్రభుని చూపించాలా వారికి నువ్వు కూడా అందులోనే కలిసిపోతే నీ పరిస్థితి ఏంటి గుడ్డి వారికి చూపును ప్రకటించటకును నలిగిన వారిని విడిపించటకు నువ్వు గుడ్డి వారికి చూపించాల వారికి నువ్వు చూపించాల ఈ వాక్యాలు అందుకోరికే నేను అభిషేకించింది దేవుడు అందుకోరికే నేను రక్షించుకున్నాడు దేవుడు నువ్వు చేస్తలేవు నలిగిన వారిని విడిపించడం కొరకు ఎంతగానో బాధలు సేవలను అనుభవిస్తవారు వారిని అందరినీ విడిపించడం కోరుకుని అభిషేకించాడు నా వల్ల కాదు బ్రదర్ అని చెప్పడానికి వీల్లేదు రక్షింపబడ్డ ప్రతి ఒక్కరు ఇవి చేయగలరు అటువంటి విశ్వాసం నీకున్నది కానీ నువ్వు ధైర్యం చేసి ఎప్పుడు నీ విశ్వాసాన్ని క్రియారూపకంగా చూపించుకోలేదు నీ యాక రాష్ట్ర పత్రికలో చూపిస్తాడు ఈ విషయాన్ని నీ విశ్వాసము క్రియారూపకంగా లేకపోతే అది ఒంటి ఉండి మృతమైపోతుంది అప్పుడు తిరిగి వచ్చేప్పుడు విశ్వాసాన్ని కనుగొనడు నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవుళ్ళలో ఉండి కూడా ఆయన వచ్చే టైంకి నీలో విశ్వాసం లేకుంటే బుద్ధి లేని కన్యకవే అంటాడు బుద్ధులేని కన్యకల జీవితం అంతే కదా కన్యకనే రక్షింపబడింది కానీ విశ్వాసం ఎక్కడుంది పరశురాత్మ ఎక్కడుంది వాళ్ళ ది కా ఎందుకు వెలగలేదు పరశురాత్మలోని పరశురాత్మ వచ్చిన విషయం గ్రహించలేదు పరశురాత్మ ఎందుకు అనుగ్రహించబడ్డ గ్రహించలేదు వారిలో సత్యం లేదు కాబట్టి వాళ్ళు వెలుగులే వెలగలేకపోయారు ఆయన వచ్చినప్పుడు గ్రహించలేని స్థితిలో ఉన్నారు ఆయన పుట్టినప్పుడు బుద్ధులేని కన్యకలాగానే ఉండే ఈసారి జనం ఎప్పుడు గ్రహించలేదు ఆయన పుట్టినప్పుడు చిన్న శేషం రెండే కుటుంబాలు నలుగురే ఆరు లక్షల మంది ఇస్తాలు కానీ నలుగురే ఆయన గ్రహించగలిగినారు బుద్ధి లేని కానీ ఆయన రెండోసారి చెప్తున్నాడు ఆయన తిరిగి వచ్చినప్పుడు కూడా బుద్ధి లేని కన్యక కానీ మనమందరము బుద్ధి గల తయారు కావాలా అని చెప్తుడు అంటే సత్యంలోనికి నువ్వు రావాలా వీటన్నింటినీ గ్రహించే నువ్వు బుద్ధిగల కన్యకలాగా తయారు తయారు కా నీ కాగడా వెలగాల ఆయన వచ్చే టైంకి నువ్వు ఆయన కొరకు వెలగాల ఈ లోకంలో అనేకలకు ఆయన వెలుగుని ప్రకటించాలా అందు కొరకే నీకు అభిషేకాన్ని ఇచ్చాడు దేవుడు అది వృధా చేసుకోకండి మీ జీవితంలో అసలైన క్రిస్మస్ పండగ దానికి సంబంధించింది నీ వెలుగు ఇతరులు వెలిగింపజేయాలా ఇతర జీవితాల వెలుగు తీసుకొని రావాలా ఇతర జీవితాలలో సంతోషాన్ని తీసుకొని రావాలా ఒకరింటికి ప్రార్థనకి ఆహ్వానించారు క్రిస్మస్ పండగ ముందు ఆ అమ్మ దాని దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ అనారోగ్యంతో బాధపడుతున్నది అనారోగ్యంతో బాధపడుతుంది ప్రార్థన చేయమని పిలిచి ప్రార్థన చేస్తాను తప్పక విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును కానీ ఆ రోజు నాకు తెలియదు ఆయనకు కూడా తెలియదు కానీ ప్రార్థన చేస్తాను ప్రవ్వా ఈమె హృదయాన్ని సరిచే ప్రవ్వా ఈమె మనసును మార్చు ప్రవ్వా ఈమె ఎందుకు బలహీనంగా ఉందో నాకు తెలియదు కానీ మీ తెలుసు ఈమెకు ఒక మంచి మార్గం దయచే ప్రవ్వా ఆమె అనారోగ్యం నుంచి విడుదల పొందులాగా ఆమెకు సాయపడు ప్రవ్వా అని ప్రార్థించినాక వచ్చే వారం ఆమె సాక్ష్యం సంఘంలో ఫలాని వ్యక్తి వచ్చి మా వాక్యం చెప్పింది ప్రార్థన చేసి వాక్యం చెప్పింది ఆయన చెప్తుంటే అప్పుడు నాకు అర్థమైంది నా అనారోగ్యానికి కారణం నా దగ్గర డబ్బులున్నాయి హాస్పిటల్ పోయి డాక్టర్ చూపించుకుంటే యోగ్యత ఉంది డబ్బులతో మందులు కొనుకొని మందులు వేసుకొని రోగం నుంచి విడుదల పొందే అవకాశం ఉంది కానీ ఆ డబ్బులు నేను పండగ కొరకు ఎత్తిపెట్టుకున్నా పండగ కొరకు బనుక్కోవడం కొరకు జాగ్రత్తగా పెట్టుకున్నా కానీ ఆ డబ్బుతో మందులు తెచ్చుకుంటే నేను బట్టలు కొనుక్కోలేను పండగ చేసుకోలేను అన్న బలహీనతతో ఆమె ఉన్నది కానీ ఎప్పుడైతే నేను ఆమెకి ఈ వాక్యం ప్రకటించిననో ఆమె ఆ సాయంత్రమే హాస్పిటల్కి వెళ్లి మెడిసిన్స్ తెచ్చుకొని ఆమే రోగం నుంచి విడుదల పొందింది అసలైన క్రిస్మస్ పండగ ఆమెకి అప్పుడు అర్థమైంది అది బట్టలకు సంబంధించింది కాదు పిండి వంటకాలకు సంబంధించింది అసలే కాదు సత్యంలోనికి నడిపించేదే అసలైన పండగ మనము ప్రభుని ఆచరించాల దినాన్ని కాదు ఆచరించాల్సింది యుగ సమాప్తిలో జరుగుతుంది అదే మనం దినంలోనే ఆచరిస్తున్నాం గాని ప్రభుని ఆచరిస్తలేం దళితుల రాష్ట్రపతికల పౌలి విషయానికి జ్ఞాపకం మీరు దినంలను ఆచరిస్తున్నారు దినంలో ఆచరిస్తున్నారు మాసంలో ఆచరిస్తున్నారు ఉత్సవ కాలంలో ఆశ్రయిస్తున్నారు సంవత్సరం ఆశ్రయిస్తున్నారు నూతన సంవత్సరం మీ గురించి నేను పడిన కష్టము వ్యర్థం అయిపోతుందేమో అని నేను మీ గురించి బాధపడుతున్నాను భయపడుతున్నాను అంటాడు మీరు అన్నిలో జీవిస్తారు దినంలోని ఆచరిస్తున్నారు పండగలను ఆచరిస్తున్నారు ఉత్సవ కాలంలో ఆచరిస్తారు అసలన్న పండుగ మన ప్రభు అన్న విషయాన్ని మర్చిపోయినారు ఆ స్త్రీ దాన్ని గ్రహించగలిగింది పండగ రోజు మందిరానికి పోయింది కానీ ఎంతో సంతోషంతో దేవుణ్ణి ఆరాధించగలిగింది ఎందుకు తన శరీరంలో రోగం పోయింది కాబట్టి చూడండి అన్నిటికంటే భయంకరమైన రోగం ఎక్కడ ఉంటుంది హృదయం నీ హృదయం అన్నిటికంటే మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి దాన్ని ఎవడు స్వస్థపరుస్తాడు అసలే స్వస్థత అక్కడ రావాలి కదా కాబట్టి ప్రభు నిన్ను అభిషేకించింది దేని కొరకు అంటే ఆయన నూతనంగా నీ హృదయంలో జన్మించడం దేని కొరకు పరిశుద్ధ ఆత్మ అభిషేకాన్ని ఎందుకు అనుగ్రహించాడు అసన్న పండగ దానికి సంబంధించింది నువ్వు ఈ సత్యాలను గ్రహించి అనేకులకు ప్రకటించడం కొరికే చూడండి ఒక వాక్యం నేను ఇంకా ముగిస్తే అయిపోయింది మీరు కేక్ సెలబ్రేషన్స్ లో పాల్గొనచ్చు రోగుల రాష్ట్ర పత్రిక ఎనిమిదవ అధ్యాయం పర్లవరాజ్యం ఏ రీతిగా ఎదురు చూస్తుంది ఈ రోజు పర్లవరాజ్యము నన్ను ఎవడు నేను బలవంతుని చేతిలో దుష్టి చేతిలో పట్టబడ్డాను నన్ను ఎవడు పిలిపిస్తాడు అని అది ఘోషిస్తుంది చూడండి ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వర్షం ఈ నూతన సృష్టి లేక పర్లక రాజ్యం ఏ రీతి ఉంది అధ్యాయంలో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి మిగుల ఆశతో తీరి చూచిచూ కనిపెట్టుచున్నది ఎనగా సృష్టి నాశనములకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందుతున్ను నిరీక్షణ కాక దానిని లోపరచు వాని లోపరిచిన వాణి మూలంగా వ్యర్థపరచబడను కాబట్టి పర్లోక రాజ్యము ఎవరు నన్ను విడిపిస్తారా దేవుని బిడ్డలు రక్షింపబడ్డవారు పశుధాత్వ పొందుకున్న వారు ఎప్పుడు విడిపిస్తారా అని అది ఎదురు చూస్తుంది ఈరోజు ప్రపంచం అంతటా కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఈ విషయం అర్థం చేసుకోవాలి మీరు నిజంగా దేవుని బిడ్డలైతే పర్లోక రాజ్యము ఎదురు చూస్తుంది నీ గురించి ఎవరు నన్ను విడిపిస్తారు చూడండి ప్రభు విడిపించుకోలేడా అని అనొచ్చు కొంతమంది ఆయనకు తెలియదా తన బిడ్డలు ఎట్ట రక్షించుకోవాల నీ అంతటి నువ్వే దాస్యం లేకపోతే ఆయన ఏం చేస్తాడు ఇది స్వేచ్ఛ జీవితం క్రైస్తవ జీవితం నువ్వు తీర్మానించుకోవాలా ప్రభు నేను తీర్మానించుకున్నాను ప్రభా ఈరోజు నేను విడిపిస్తా ఎవరు పోతారు నా పక్షంగా నేర్చుకెళ్ళున్నాడు నేను పోతాను ప్రభా నన్ను పంపించు ప్రవ్వా నేను వెళ్తాను అని తీర్మానించుకున్నాడు మీలో ఎంత మంది అటువంటి తీర్మానం తీసుకోవాలనుకుంటారు ఈ మీరు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని వింటున్నారు ఎన్నో సంవత్సరాలు దేవుని సృష్టిస్తారు కనపరిస్తున్నారు కానీ ఈ రోజు పర్లోకరాజ్యము బలవంతుల చేతిలో పట్టబడింది దాన్ని ఎవడు విడిపిస్తాడు అని అది ఎదురు చూస్తుందంట మీరేం చేస్తారు మీరు చేసినా చేయకున్నా మొదటి కొనుగోలు రాసిన మీరు చేసినా చేయకున్నా నేనైతే చేస్తా నా జీవితాంతం చేస్తా ఇరవై ఐదు చేసినా ఇంకా చేస్తనే ఉంటా చివరి వరకు చేస్తనే ఉంటాను ఎంతకాలం ఆయన బ్రతికింపజేస్తాడో ఎంతకాలం ఆయన జీవింపజేస్తాడో అంతకాలం నేను చేస్తానంటండి ఏ ప్రాంతానికి పోయినా చేస్తానంటండి ఆయన ఎక్కడ నడిపిస్తే అక్కడ పోతా ఈ ప్రాంతానికి తిరిగి అనిపిస్తే తిరిగి వస్తా లేదు ఇక్కడికి అవసరం లేదు నువ్వు నీ పని అయిపోయింది ఈ ప్రాంతాల్లో ఈ విలేజ్ కి నువ్వు రానవసరం లేదు ఇక్కడ చాలా మంది సేవకులు ఉన్నారు వాళ్ళతో నేను నువ్వు ఇంకొక ఊరికి పో అంటే వెళ్తా ఆయన మాట్లాడే దేవుడు ఆయన రాయినప్ప కాదు ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు ఆయన ఖచ్చితంగా మీతో మాట్లాడాలి రోజు ఇప్పుడు మాట్లాడుతున్నట్టు విశ్వసించండి చూడండి మొదటి కొన్ని రాష్ట్ర పత్రిక అధ్యాయము ఇరవై నాలుగవ ఒకవేళ మీరు ఈ సృష్టిని విడిపింపజేయకపోతే ఎవరు పిలిపిస్తారో చూడండి పదిహేనవ అధ్యాయము ఇరవై నాలుగవ అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యం మన ప్రభు గురించి మాట్లాడుతుంది ఇక్కడ వాక్యం అటు తర్వాత మీ పని మీరు చేయండి దాని తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును ఏ బలమును సైతాను బలమును కొట్టివేసి తన తండ్రి దేవుని రాజ్యమును అప్పగించును అప్పుడు అంతము వచ్చును చివరి వరకు ఇది బలవంతం చేత పట్టబడింది ఆయన తిరిగి వస్తాడు తిరిగి వచ్చినప్పుడు దీన్ని విడిపిస్తాడు అంతవరకు నువ్వు పని నీ పని ను పని నీ పని నువ్వు జై అనేకులకు ఈ యొక్క సువార్తను ప్రకటించి నీ పని నువ్వు చేసుకో నీ ఉద్యోగం చేసుకో నీ చదువు నువ్వు చేసుకో నీ ఇంటి పని నువ్వు చేసుకో నీ వంట పని నువ్వు చేసుకో అన్ని పనులు చేసుకుంటూ ఈ పని కూడా చెయ్యి ఒకవేళ దేవుడిని ప్రేరేపించి ఉదాహరణించి సైతంబర్ చేయంటే చెయ్యి హాలిడేస్ ఎలా చేస్తా అంటే చెయ్యి ఎప్పుడు అవకాశం ఇస్తే నువ్వు చెయ్యి కానీ చెయ్యకుండా ఇంటి దగ్గర కూర్చడానికి వీల్లే పరవరాజ్యము బలవంతం చేతితో పట్టబడేది విడిపించు ఈ రోజు నుంచి ఈ నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించి ఆయన పక్షంగా నిలబడు ఆయన అభిషేకం నీ మీద ఉంది ఏం కాదు ఎన్నో ప్రాంతాలలో రకరకాల ప్రాంతాల్లో పోయి సేవ చేసిన వాడిని ఎవ్వనని కొట్టలే ఎవడని తిట్టలే ఎందుకు నేను ఎవరి గురించి వ్యతిరేకంగా మాట్లాడతలేను మన ప్రభు గురించే మాట్లాడుతున్నాను బహు కఠినమైన ప్రాంతంలో పోయి సేవ చేసిన వాడిని కొట్టనీకొచ్చారు కానీ కొట్టలేకపోయినా ఎందుకు కొడతారు ఎవడికి వ్యతిరేకం కాదు కదా మనం ఈ రోజు సేవ జీవితంలో నువ్వు ఇతరులకు వ్యతిరేకంగా చెప్తున్నావు ఇతర మతస్సులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అందుకే కొడుతున్న వాళ్ళు చంపుతున్నారు నేను నువ్వు చేస్తున్న పని నువ్వు చేస్తలేవు లోపాల పట్టబడింది బయట వరకు ఎందుకు చెప్తున్నావు అసలే వాక్యం నీకు అర్థం కాదు నీ సొంత పుస్తకమే నీకు అర్థం కాదు వేరేవాడి పుస్తకాలు నీకెందుకు ఈ రోజు ప్రపంచం అంతా జరుగుతుంది ముఖ్యంగా మన ప్రాంతంలో మన రాష్ట్రాలలో అవసరం లేదు ఈ సత్యాన్ని గ్రహించిన నువ్వు అనేకులకు ఈ సువార్తను ప్రకటించాలని నేర్చుకో ఆయన తిరిగి ఖచ్చితంగా దీనికి విడుదల కల్పిస్తాడు ఆయన విడుదల కల్పిస్తాడు కాబట్టి నువ్వు ఆ ప్రయాసంలో ఉండి ఈ సృష్టికి విడుదల కల్పించి నువ్వు ప్రయాసపడ్డావు ఆయన ఖచ్చితంగా నిన్ను మెచ్చుకుంటాడు ఆయన సన్న నిలబెడతాడు మీకు ఇంకా అనేకమైన విషయాలు ఇవి అర్థం కావాలంటే దిలీప్ బ్రదర్ని అడగండి ఆయన రికార్డింగ్స్ అవన్నీ మీకు ఉచితంగా ఇస్తాడు అందులో డబ్బుతో కూడింది కానీ కాదు ఇవన్నీ ప్రవచనాలు అనేకమైన రకరకాల ప్రవచనాలు కనీసం రెండు వేల నుంచి ప్రభు ఇవన్నీ విషయాలు నాకు బయలుపరిచింది వాటి అన్నిటినీ జాగ్రత్తగా రికార్డింగ్స్ చేసి ఇంటర్నెట్ లో ఇరాల గంటలు అది రేడియో బ్రాడ్కాస్ట్ అవుతా మీరు వినొచ్చు ఆన్లైన్ వినొచ్చు డైరెక్ట్ గా మొబైల్ ఫోన్స్ లో వినొచ్చు లేక మీ కంప్యూటర్స్ ఉంటే కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ ఉంటే ల్యాప్టాప్స్ ఎదురు నుంచి మీరు వినొచ్చు లేకుంటే వాటిని డౌన్లోడ్ చేసుకొని సిరీస్ రాసుకొని మీ మ్యూజిక్ ప్లేయర్స్ వల్ల పెట్టుకొని మీరు వినొచ్చు ఆయన వాక్యాన్ని వినండి బలపడండి ఆయన కొరకు జీవించడం నేర్చుకోండి అటువంటి కృపా వాక్యాన్ని ప్రభు మీకందరికి అనుగ్రహించాలని ప్రార్థిస్తాం ఈ యొక్క సీజన్ లో మీరెంతగానో ఆనందంతో దేవుని సన్నిధిలో ఇక్కడ గడుపుతున్నారు ఆనందాన్ని అతను సమృద్ధిగా మీకు అనుగ్రహించాలని నేను ప్రార్థిస్తాను కళ్ళు కూసుకోండి పరిశుద్ధు తండ్రి నీకు అందాన్ని అయినా ప్రవ్వా అనేకమైన విషయాన్ని మీరు మా తను మాట్లాడుతున్నారు ఈ దినం ప్రవ్వా ఎంతో మంది చూడలేకపోయినారు కానీ మాకందరికీ దినం అనుగ్రహించినారు కేవలం మీ యొక్క వాక్యాన్ని ధరించ మమ్మల్ని నిలబెట్టినారు ఈ ప్రాంతానికి ఎంతమంది రాలేకపోయినారు కానీ కేవలం నీ కృపలో ప్రవ్వా మమ్మల్ని జ్ఞాపం చేస్తాను నడిపించినారు ప్రవ్వ మరోసారి ఈ ప్రాంతానికి వస్తామో లేదో మాకు తెలియందైనా కానీ ఈ దినం ప్రవ్వ ఎవరు కూడా ఈ వాక్యాన్ని విడిచిపెట్టడానికి వెళ్లేదు నైనా గొప్ప జనం మీరు సువార్థను ప్రకటించినప్పుడు విన్నారు కానీ అందరు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయినారు నైనా కేవలం పన్నెండు మంది శిష్యులు ఆయనతో పాటు అందరు వెళ్ళిపోయినారా అని మీరు బాధపడుతున్నారు ఇంతమంది వాక్యాలు విన్నరే కొన్ని వేల మంది అందరు విడిచి వెళ్ళిపోయినారా శిష్యులారా మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారా శిష్యులు అంటున్నారు మేం ఎక్కడికి పోవాలా సమస్తము మీరే ప్రవ్వా మిమ్మల్ని పెంచి మేము ఎక్కడ పోగలం అయినా ప్రవ్వా మేము అదే తీర్మానం చేసుకుంటున్నాం మీరొచ్చు సమస్తము మీరే కాబట్టి మేం మిమ్మల్ని విభడిస్తున్నాం మీరొచ్చు మా జీవిత కాలం మిమ్మల్ని విభడిస్తాంనైనా మీ యొక్క నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తాం ప్రవ్వ ఇంతకాలం మేము చేయలేదు అయినా ఎంతో మంది నశించుకున్నారు మేము చేయకపోవడం వలన మా పక్కింటి వాళ్ళు పరుగు వాళ్ళు చుట్టాలు బంధువులు మిత్రులు సహోద్యోగులు ఎంతో మంది నశించుకున్నారు ప్రాబ్బా నేను చేసిన తప్పిదనం వలన క్షమించమని ప్రార్థిస్తే దీక్ష నేను పోగొట్టుకోవద్దు మీరు అదే ప్రార్థన చేస్తారు తండ్రి నువ్వు నాకు అనుగ్రహించిన వల్ల నేను ఎవరిని పోగొట్టుకోలేదు ఒక్కరిని తప్ప అని మీరు ప్రార్థించినారు అక్కడ మేము అదే రీతిగా ప్రార్థించాలి ఎవరిని పోట్కొద్దు మా సహోదరులను మా స్నేహితులను మా బంధువులను మిత్రులను ఇరుగు పొరుగు వారిని మాతో పాటు సహకార్మికులను ఎవరిని మేము పోగొట్టుకోద్దునైనా అందరికీ మీ నీతిని కలటించాల అందుకోరికే మమ్మల్ని జీవింపజేస్తే ఈరోజు మేము వినయము భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ చెయ్యాలా బ్రహ్వా అటువంటి సేవ సేవకులను ఈ ప్రాంతం నుంచి లేవనెత్తామని మేము ప్రార్థిస్తాం ఈ సాయంత్రం సమయంలో భూతల క్రిందులు చేసే గొప్ప సేవకులని ఈ ప్రాంతం నుంచి లేవనెత్తామని నేను ప్రార్థిస్తాను ప్రవ్వా ఒక దిన నేను అవి చూడల ప్రవ ఈ ప్రాంతం మీ కొరకు స్థిరపరచబడాలా అది మేము చూడాల ప్రవ్వా మరొక రాజ్యము బలవంతుల చేత పట్టబడింది ఈరోజు ప్రపంచమంతట మా ప్రయాసం మేము పడుతున్నాం నేను ఆశ్రయించండి మా క్షరాలు బలైనంత ఉన్నాయి ప్రవ్వా కానీ మా ఆత్మ సిద్ధంగా రోజు ఆశ్రయించండి నూతనంగా అభిషేకించండి పర్లోక జ్ఞానం మాకు అనుగ్రహించండి పాస్టర్ గారిని తన కుటుంబాన్ని ప్రవ్వాశ్రయించండి నూతనంగా అభిషేకించండి ధైర్యంగా మీ నీతి సత్యాన్ని ప్రకటించే బిడ్డలుగా ఇక్కడ ఉన్న తయారు చేసి మీ రాకరవా సిద్ధపరచుకోమని రానయ్య యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించి చుండ తండ్రి అలాసు